కృపాసత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా మహోన్నతుడ ఆది సంభూతుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు ఘనమైన నామంకు ప్రభ పరిశుద్ధమైన నామంకి వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఏసీ తండ్రి ఇంత మట్టుకు ప్రభ మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు ప్రభాన తండ్రి నీకు కృపల ప్రతి ఒక్క కుటుంబం ని భద్రపరిచిన దేవుడవు ప్రతి కుటుంబం అవసతులు తీరుస్తున్న దేవుడవు ప్రభ మా విమోచకుడౌ మా పోషకుడు మా రక్షకుడవు నీకే వందనాలు అయ్యా వందనాలు వందనాలు ప్రభ ఆత్మస్వరూపి అగ్నిస్వరూపుడు అనేసాయా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ సాయంత్రకాల సమయం ముందు బిడ్డని సమకూర్చండి ప్రభాని ఏక వాక్యం ద్వారా ప్రభ మాట్లాడండి మమ్మల్ని దర్శించండి హెచ్చరించండి సరిచేయండి ప్రభా నతని మాలోని లోటులోని ప్రభ ప్రతి ఒక్కటి ప్రభ ఇష్టమైన రీతిగా మలుచుకునమని ప్రార్థిస్తున్నాం నా విమో ఈ సాయంత్రకాల సమయం ముందు నెట్వర్క్ విషయంలో వాతావరణం విషయంలో మీ యొక్క స్వాధీనంలో పెట్టుకోనండి నాయన ప్రతి ఒక్క ప్రభా త్వరగా నడిపించండి ప్రభ ఈ సాయంత్ర కాలం ప్రభ మీక మోకరించి ప్రభు మహిమపరచుటకు స్థుతించటకు ఆరాధించటకు ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా సాక్ష్యముల ద్వారా ప్రభ సమస్త మహిమ గ్రంథాలు మీకే ఆపాదిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభ రావాల్సిన బిళ్ళందరినీ త్వరగా నడిపించండి ప్రభ విత్తనయ్యున్న వాక్యం బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు ప్రభ మీరు వేరు వేరే రీతిగా దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభ రోగుల విషయంలో మేము ప్రార్థిస్తుండగా ప్రభ వారికి సంపూర్ణ విడుదల నా తండ్రి దయచేయండి ఏసే అగ్ని చేత ప్రత్యేక బిడని బిని ముద్రించండి నా తండ్రి ప్రభా అంధకారం అంత చీకటి శక్తుల దురాత్మ సమూహాలని ఏసు నామంలో లయపరుస్తున్నాం హల లుయ్య ప్రభా కృపలు ప్రత్యేక కుటుంబం జ్ఞాపకం చేసుకొని దర్శించి మాట్లాడమని ఏసే శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పూర్ణమయీ నహీ కృపా సశ్వతమయ నదినీ కృపా సంపూర్ణమయీ ననీ కృపా సశ్వతమయ నదినీ కృపా మరువలిమం మరువలిమం మరపురాదిని కృపా మరపురాధిని కృపా సంపూర్ణమై కృపా సశ్వతమై నదినీ కృపా సంపూ నమీననీ కృపా శశ్వతమై నదినీ కృపా పాపికి విడుదలా నీవు చూపినయీ కృపా పరమునా చేయీ కృపా పాపికి విడుదలా నీవు చూపినయీ కృపా పరమునా ేచు నీవు చూపిణీ కృపా ఆత్మదీవు నీకృపా హరద దైవమణి కృపా ఆత్మదేవుడనీ కృపా హరద దైవమణి కృపా సంపూ కృపా శశ్వతమదినీ కృపా సంపూర్ణమైన కృపా శశ్వతమైనదినీ కృపా విద్యలే పాలకు నీవు చూపి కృపా తేజు వాస్తుల వక్యమునందు చేచుటయీ నీ కృపా విద్యలేని పాలకు నీవు చూపి కృపా తేజు వాస్తుల వాక్యమునందుచుటీ నీ కృ ఆత్మదేవుడనీ కృపా అరద దైవమణీ కృపా ఆత్మదేవుుడనీ అరద దైవమణీ కృపా సంపూర్ణమీననీ కృపా శశ్వతమై నదినీ కృపా సంపూర్ణమీననీ కృపా శశ్వతమై నదినీ కృపా మరువలిదు నాం మరువళీదు నామం మరపురా నిదినీ కృపా మరపురా నిదినీ కృపా సంపూ నమీననీ కృపా శశ్వతమై నదినీ కృపా సంపూర్ణమై నీ కృపా శాశ్వతమైన కృప మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు నా శుభవందనాలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన స్వరాజ్ బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభ నీ పాదాల యకు మేము వచ్చినాం తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నా ప్రతి ఆలోచన ప్రతి తలంపులో కొట్టివేసి ప్రభ నాన్న నా స్థానంలో నువ్వు ఉండి నాతో ఉపదేశించి మా అందరితో మాట్లాడమని తండ్రి ఏసు క్రీస్తు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ వాక్యం చెప్పక ముందు చిన్న సాక్ష్యం చెప్తాను యాక్చువల్లీ మా ఆఫీస్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ గురించి ఒక సర్టిఫికేషన్ చేయమన్నారు అంటే నేను చేసే జాబ్ రిలేటెడ్ గా ఆ టెక్నాలజీకి రిలేటెడ్ గా నాకు వేరే ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల ఇంకా సర్టిఫికేషన్ చేయమన్నారు అయితే నేను ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బాగా ప్రిపేర్ అయ్యి ఒక నెల ఒకసారి రాసిన అటెంప్ట్ చేసి పదివేలు కట్టి ఎగ్జాము అప్పుడు నాకు ఫార్టీ మార్క్స్ వచ్చినాయి అంటే సెవెంటీ సెవెన్ వస్తాయి కానీ ఫిఫ్టీ వస్తే పాస్ అయిపోయినట్టు కానీ నాకు ఫార్టీ ఫోర్ ఫెయిల్ అయిపోయినాను తర్వాత సిక్స్ క్వశ్చన్స్ నేను ఏం తప్పులు పెట్టినానో అది కూడా తెలిసింది కొంచెం ఆ టైంలో బాగా కొంచెం అప్సెట్ అయినట్టు అనిపించింది తర్వాత ఇక మా భార్య వాళ్ళ అన్న పెట్టి ఇక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు అక్కడే ఉన్నాము కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రావడానికి నాకు అవకాశం లేదు కాబట్టి రాత్రి మళ్ళీ ఎగ్జామ్ రాసినాను దేవుని కృప వల్ల ఈసారి సిక్స్టీ ఫోర్ మంచిగా పాస్ అయినాను మొదట ఫెయిల్ అయినా కానీ దేవుని కృప వల్ల మరలా రెండోసారి మళ్ళా సిద్ధపడి దేవుడి ప్రార్థనా పూర్వకంగా అడిగి దేవుణ్ణి అడిగితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా మాట్లాడినప్పుడే నేను అప్పటికప్పుడే నైట్ స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ నిన్న రాత్రి అటెండ్ అయినాను దేవుని కృప వల్ల నేను పాస్ అయినాను ఇది దేవుని వల్లనే కలిగింది కాబట్టి దేవునికే మహిమ కలిగిన గాక కాబట్టి దేవుడి ఎగ్జామ్ విషయంలో నాకు తోడుండి మంచిగా సర్టిఫికేషన్ విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించినందుకు ఈ దేవుడు నన్ను నిలబెట్టి ఆయన నా పట్ల చేసిన యొక్క కార్యాన్ని వివరించటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎసైకే మహిమ కలిగను గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఇక్కడ మనం చూస్తే మత్తాయి సువార్త మూడో అధ్యాయము ఒకటో వచనంలో ఆ దినంల ఎందు బాప్తిసం ఇచ్చి వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించు చుండెను అలాగే మత్తాయసు నాలుగో అధ్యాయము పదిహేడో వచనం మనం పరిశీలిస్తే ఇక్కడ కూడా అప్పటి నుండి ఏసు పర్లోక రాజ్యము సమీపించి గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు అలాగే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం కూడా మనం గమనిస్తే పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తున్నామన బాప్తీసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందదురు కాబట్టి ఇందుకు మనం చూస్తే యోహాను ఆయన కూడా ప్రకటిస్తుండు పర్లోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటిస్తుండు అలాగే మన ప్రభు కూడా పర్లోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ఆయన అనేకులు చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టను అలాగే మనం అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం చూసినా కూడా ఇక్కడ కూడా పేతరు కూడా అదే మాట మారు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కాబట్టి ఏసుక్రీస్తు నామంన బాప్తిసము పొందుడి ఎందుకు మారు పొందాలంటే ఎప్పుడైతే మనం మారు పొందుతామో అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి అంటే ఆ మారు మనసు ఎలా ఉండాలంటే పాపినైన నన్ను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాండు కాబట్టి నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలో మీద ఆయన చనిపోయిండు సమాధి చేయబడిండు మూడో దినంలో లేపండు కాబట్టి నా పాపములన్నీ యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద వేసుకున్నాడు ఈ లోకంలో ఎవరు పొందని బాధ శ్రమల నిందలు అవమానాలు హింసలు చూడండి ఆయన దేవుడై ఉండి కూడా చూడండి తను తాను రిక్తునిగా మార్చుకుంది మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఎందుకు రిక్తునిగా మార్చుకున్నారంటే మనమందరము పరలోక రాజ్యంలో ఉండాల కాబట్టి ఆ రాజ్యంలో ఉండాలంటే మొదట మనమని మనం ఏమై ఉండాలంటే మారు మనసు పొందాలా తర్వాత పాపక్షమాపణ పొందుకోవాల అంటే ఎప్పుడైతే మనం మారు పొందుతామో అంటే ఒక ఆజ్ఞ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సహోదరుడు పట్ల ద్వేషం కలిగి ఉన్నాననుకో ఆ రీతిగా నా జీవితం ఉన్నప్పుడు దేవుని వాక్యము నా యుద్ధకు వచ్చినప్పుడు కాబట్టి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు ఆ రీతిగా నాలో ద్వేషం నేను కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యం నాతో మాట్లాడిండో దేవుడు అప్పుడు నేనేం చేయాలా వినాలా గ్రహించుకొని నా జీవితం ఆ రీతిగా ఉంటే ఇలాంటి ద్వేషం నాలో ఉండకూడదు ఇలా ఉంటే నేను దేవునికి తగినట్టుగా లేను ఆయన ఆజ్ఞ అతిక్రమించిన వాడిని నాలో పాపం ఉన్నప్పుడు నేనెట్లా దేవునికి ఇష్టడిగా ఉండగలను కాబట్టి నాలో ఈ ద్వేషం ఉండకూడదు అని ఎప్పుడైతే ఆలోచన చేసి తప్పుని గ్రహిస్తావో అది మారు పొందడము ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండి ప్రభా ఈ యొక్క ఆజ్ఞ నేను అతిక్రమించినాను నాలో ఈ బ్రదర్ పట్లనో ఈ సిస్టర్ పట్లనో వీళ్ళ పట్ల నాలో ఇలాంటి గుణం ఉంది ప్రభ వాళ్ళ పట్ల నాలో ద్వేషం ఉంది ప్రభా ఇది కూడా పాపమే కాబట్టి నన్ను క్షమించమని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనం ఏమవుతామంటే పాపక్షమాపణ పొందుతాం కాబట్టి మారు మనసు లేకుండా పాపక్షమాపణ ఉండదు కాబట్టి మనం ఎవరుమైనా కానీ మొదట మనం మార్పు చెందాల దినదినము ఆయనలో మనం నూతనంగా మారాల దినదినము ఆయనకు తగినట్టుగా మన జీవితాలను మనం మార్చుకోవాల మన ఆత్మీయతను మార్చుకోవాల కాబట్టి అలా మార్చుకోవాలంటే దినదినము దేవుని వాక్యంలో మనం ఏమై ఉండాలంటే ఉదక స్నానము చేయబడిన ఉండాలి మారు మనసు లేకుండా నా తప్పులు నేను తెలుసుకోకుండా ఆ తప్పులు దేవుని సన్నిధిలో ఒప్పుకోపోతే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు అతిక్రమములు ఒప్పుకున్నవాడు ఆయన కనిక్రం పొందుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యం ఆ చెప్పేవాళ్ళు ఎవరైనా కావచ్చు మనం వినాల్సింది గ్రహించాల్సింది ఈ వాక్యానుసారంగా ఈ లేఖన భాగాల ప్రకారంగా నేనున్నా నా జీవితం నా సాక్ష్యం ఉందా దానికి తగినట్టుగా నా ప్రవర్తన ఉందా అన్నది నువ్వు ఆలోచించుకొని ఆ రీతిగా లేకపోతే నువ్వు ఆ వాక్యానికి తగినట్టుగా నేను మార్చుకొని ఇంతకాలం ప్రవ్వ ఆ రీతిగా నీకు తగినట్లుగా నేను జీవించలేకపోయినాను కానీ అని నన్ను క్షమించు ప్రవ్వ అని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తామో ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆయనని వేడుకుంటామో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆ రీతిగా మనం శరణ కోరుకుంటామో అప్పుడే మనం పాపక్షమాపణ పొందుకుంటాం కాబట్టి మారు అనేది చూడండి మనం పొందుకోవాల ఎందుకంటే మనలో ఆయన కానీ త్రాసు వేసి ఒక తూకంలాగా మనల్ని పెడితే మనం నిజంగా ఆ రీతిగా ఆయనకి తగినట్టుగా ఉన్నాము ఏదో ఒక బలహీనత ఈ లోక సంబంధమైన ఏదో మనలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనలో పోతేనే అప్పుడు మనం ఆయన సంపూర్ణతలోకి ఆయన పరిపూర్ణతలోకి వచ్చినప్పుడే ఆయన కృప వెంబడి కృప మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఎందుకు యేసు ప్రభు చెప్పిన అలాగే బాప్తీసమిచ్చి యూహాను చెప్పిన పేతురు చెప్పిన రేపటి దినం మనం ప్రకటించిన మారు మనసు పొందంది పాప క్షమాపణ మనుషులకు ఉండదు కాబట్టి నేను పాపిని కాబట్టి నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు అని ఎప్పుడైతే నువ్వు పాపివి అని నువ్వు ఒప్పుకుంటావో ఆ రీతిగా నీ మనస్సును సిద్ధపరుచుకుంటావో అప్పుడే ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నా పాపాలు కడుగు నన్ను పరిశుద్ధపరచు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడతావో అలా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో అప్పుడే నీకేమొస్తుందంటే పాపక్షేమాపణ వస్తుంది కాబట్టి ప్రతివాడు ఎందుకు ఏసుక్రీస్తున్నామమున పొందాలంటే ఆయన ఆ కలవరిశిలలో మన పట్ల ప్రయాస మనల్ని ఎంతగానో ప్రేమించిన వాడు మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చచ్చిన వారం ఉన్నప్పుడు సహితము ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని ఆయన మనల్ని రక్షించుకున్న దేవుడు చూడండి మన పాపాలన్ని ఆయన మీద వేసుకున్న దేవుడు మన శాపాలు ప్రతిది కాబట్టి ఆయన కీడు అనుభవించి మనందరి జీవితాల్లో గొప్ప మేలు చేసిన దేవుడు మన ఆయన మరణించి మనందరికీ నిత్య జీవం ఇచ్చిన దేవుడు ఎందుకు పనికిరాని మనల్ని ఏ యోగ్యత లేని మనల్ని అల్పులమైన మనల్ని తన రాజ్యంలో హక్కుదారులుగా వారసులుగా చేర్చుకున్న దేవుడు ఎంతో విలువ కొనబడిన దేవుడు మనల్ని తనకి ఆలయంలాగా పరిశుద్ధాత్ముడు ఆలయంలాగా మనల్ని మార్చుకున్న దేవుడు అంతగా దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు కాబట్టి అలాంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభుగా కాబట్టి ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు చేరగలం కదా నేనే మార్గమును సత్యమును జీవమును అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నీ పాపాలు క్షమించబడలేవు ఆయన ద్వారా తప్ప నువ్వు తరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ను ప్రవేశించలేవు దేవుని రాజ్యాన్ని చూడలేవు ఎందుకంటే ఆయన రాజ్యంలో ప్రవేశించలేనప్పుడు ఆయన రాజ్యాన్ని మనం చూడలేనప్పుడు చూడండి ఆ నరకము అది అతి భయంకరమైన శిక్ష అది అక్కడ అగ్ని ఆరగ అగ్ని ఆరదు పురుగు చావదు అంతటి భయంకరమైన శిక్ష మేము పెళ్లికి వెళ్తే వాతావరణము నలభై డిగ్రీలో నలభై డిగ్రీలు ఈ ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఇది నుంచి మనం వెళ్ళిపోదాము ఈ ఎండలకి తట్టుకోలేక అని ప్రతి దినము ఆలోచించింది ఎన్నోసార్లు చూడు అంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడికి వస్తే నెమ్మది పొందొచ్చు కానీ ఒకసారి మనం నరకంలోకి పోయినాక ఆ నిత్య శిక్షకు మనం లోనైన తర్వాత ఆ మంటల్లో ఎప్పుడైతే మనం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటపడడానికి మార్గము లేనే లేదు చూడు బాగా ఎండగాలిస్తే ఒక నిమిషము చెప్పు బండ మీద కాలు పెడితే మన కాళ్ళు కాల్తాయి చూడు ఒక మంట చిన్నది మనకి ఏదైనా గాయమైతేనే ఎంతో పెయిన్ ఉంటుంది కానీ అక్కడ రాత్రిం బగళ్ళు రెయ్యం ఆ మంటలో ఆ అగ్నిలో కాల్చబడుతుంటే ఎంత భయంకరంగా ఉంటుంది అలాంటి శిక్ష ఎవరు పొందుకోకూడదు అలాంటి శిక్షలో ఎవరు ఉండకూడదు అన్నదే యశుప్రభు యొక్క ఆలోచన ప్రణాళిక ఉద్దేశము చిత్తం కాబట్టే జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు ఆ రీతిగానే ఆయన ఈ లోకంలో జన్మించండు మనందరికీ ఒక రక్షకుడుగా మన ప్రభు ఉన్నాడు చూడండి ఎవరు ఇవ్వలేని గొప్ప భాగ్యము ధన్యత రక్షణ అది ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మనకి పొందుకోలేం కాబట్టి ఆయన నామమున ప్రతి ఒక్కరూ బాప్తీసం పొందాల ఎందుకంటే ఆయన ఒక్కడే ఆ కలవల సిరులో నీ నా మనందరి పట్ల ప్రాయసపడిన వాడు బాధ అనుభవించిన వాడు శిక్ష అనుభవించిన వాడు ఆయన ద్వారా తప్ప వేరొక మార్గము లేనే లేదు కాబట్టి అది గ్రహించుకున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారు యేసు ప్రభుని దైవంగా అంగీకరిస్తారు చూడండి యేసుక్రీస్తు ప్రభు ఒక కులానికో ఒక మతానికో ఒక తెగలకో ఒక దేశానికో ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కానే కాదు చూడండి ఆయన సర్వయుగములలో సజీవుడైన దేవుడు ఆయన నోటి ద్వారానే ఇది సమస్తము కలిగింది కాబట్టి ఆయన అదృశ్య దేవుడు కాబట్టి ఆయన ద్వారా తప్ప చూడండి వేరే మార్గము లేనే లేదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే కులం తక్కువ వాళ్ళని నమ్ముతారు లేదా పలాని వాళ్ళు వెళ్తారు లేదా పలాని దేశానికి సంబంధించిన ఆయన కానే కాదు ఆయన చూడండి జీవం కలిగిన దేవుడు యేసు క్రీస్తు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఈ సమస్తము ఆయన ద్వారా కలిగినవి ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి ఆయననే మనం నమ్మాల ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు ఆయనలో ఎలాంటి భేదం లేదు ఆయనలో ఎలాంటి చిన్న కూడా లేదు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అన్ని చూడండి కానీ ఎవరిని ఎంత మాత్రము దేవుడు ఎక్కడ కూడా త్రోసివేయలేదు ఆయన శరణు గోరిన వాళ్ళు ఆయన పట్ల ప్రాధేయపడిన వాళ్ళు ఆయనను నమ్మి విశ్వాసం వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డరు స్వస్థత పొందినారు బంధింపబడిన వాళ్ళు ఆ బంధకాల నుంచి విడుదల పొందినరు పాపంలో ఉన్న వాళ్ళు రక్షించబడ్డరు చూడండి కాబట్టి ఆయనలో ఏ భేదం లేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు దేవుడే కాబట్టి ఆయనలో ఏ భేదం లేదు కాబట్టి నువ్వు ఆయనని నమ్మాల ఆయనని విశ్వసించాలా ఆయన దగ్గరకు రావాలా ఈయన ద్వారానే నాకు పాప క్షమాపణ ఏన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము ఏన ద్వారానే నరకము నుండి నాకు విడుదల కాబట్టి అని ఎప్పుడైతే నమ్ముతారో అట్లా ఎప్పుడైతే విశ్వసిస్తారో అలా వాళ్ళ ఆలోచనలు తలంపులు అన్నిటినీ మార్చుకొని వాళ్ళ హృదయాలు సిద్ధపరుచుకొని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారు అప్పుడు వాళ్ళు ఏమవుతారు రక్షింపబడతారు ఎందుకంటే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి కాబట్టి కాబట్టి ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే మనం ఎవరుమైనా గాని మారు మనసు పొందాలి అలా రక్షణ రక్షణ తీసుకున్నప్పుడే కదా మారు మనసు అంటే అంతకన్నా గుడ్డితనము అంతకన్నా మోసకరము అంతకన్నా అబద్ధము అంతకన్నా వేషధారణ ఇక వేరే ఈ లోకంలో వినే లేనే లేదు చూడండి ఎందుకంటే ప్రతి దినము మనం మార్పు చెందాల ప్రతి దినం మనం నూతనంగా ప్రభువులో మారుతూనే ఉండాలి ఒక రోజు మారితే అయిపోయేది కాదు కాబట్టి దినదినము మనము ఆయన వాక్యంలో ఉదక స్నానం చేయబడుతూ ఉండాల దినదదినము ఆయన వాక్యంలో బలపడుతూనే ఉండాల దినదినము ఆయనలోనే మనం జీవిస్తూ ఉండాలి అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి మన విశ్వాసము అది మనుషులని బట్టి కాదు దేవుణ్ణి బట్టి ఉండాల కాబట్టి మన విశ్వాసము చాలా మంది విశ్వాసం ఉంచుతారు నా దగ్గర ధనం నా దగ్గర సంపాదన ఉంది నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నేను జ్ఞానం కలిగిన వాణ్ణి నేను అధికారం కలిగిన వాన్ని నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనేవాళ్ళు కానీ మన విశ్వాసం మన ప్రభు నమ్మదగిన వాడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎల్లప్పుడూ ఆశ్రయమై ఉన్న దేవుడు మన పట్ల మన ప్రభు ఎప్పుడు కొనుకడు నిద్రపోడు కాబట్టి అలాంటి దేవుడు మన కరువు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా వ్యాధి వచ్చినా బాధలు వచ్చినా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఆయన వైపు కన్నులెత్తి ఎప్పుడైతే ఆయన సహాయం మనం అడుగుతామో ఆ రీతిగా ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తామో అప్పుడే మనకు సహాయం దొరుకుతుంది దావి దాంతో నా కన్నులెత్తి నేను చూస్తున్న కొండల నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది ఆయన నమ్మిన వారికి ఆయన మీద ఆధారపడే వారికి ఆయన మూలంగా జీవించే వాళ్ళకి సహాయము ఒక్క యేసు ప్రభు మూలంగా తప్ప వేరే ఏ రీతిగా కూడా మనకు సహాయం కలగదు రాదు అందుకు యేసుప్రభు చెప్పిండు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి చూడండి యేసుప్రభు వైపు ఎందుకు మనం చూడాలంటే ఆయన ఒక్కడే నిన్నా ఉన్న దేవుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు ఆయన మనకు విమోచకుడు కాబట్టి మనము రక్షించబడతాం చూడండి ఆయన ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి కాబట్టి అలాంటి దేవుడిని మనం ఏం చేయాలా విశ్వసించాలా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు ఈ లోకంలో ఏదైనా ఆయన మూలంగానే నాకు కలగాల ఆయన మూలంగానే నేను ఏదైనా పొందుకోవాలి తప్ప ఈ లోకంలో నుండి ఎక్కడి నుండి నాకు ఏమీ రాదు ఏది కలగదు కాబట్టి నా సహాయకుడు నా ప్రభువే నా సహకారి నా ప్రభువే నాకు ఆశ్రయము ప్రాణదుర్గము రక్షణ శైలము కేడము నా కొండా కోట దాగుచోటు నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు యసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి కాబట్టి పేతురు చెప్పిన మన ప్రభు ప్రకటించిన ఆయన ఎన్నో ఉపమానాలు పరలోక రాజ్యం గురించి ఎందుకు చెప్పాలంటే చూడండి తలాంతులు ఉపమానం చెప్పిండు ఒకనికి ఐదు తలాంతులు ఒకడికి నాలుగు ఇచ్చాడు ఒకనికి ఐదు తలాంతులు రెండు ఒకటికి ఒకటి ఇచ్చిండు ఐదు తలాంతలు ఇచ్చినవాడు పది చేసేండు రెండు తలాంతలు ఇచ్చినవాడు నాలుగు చేసేండు ఒక తలాంతలు ఇచ్చినవాడు ఏం చేసాండు భూమిలో పెట్టేండు ఐదు ఇచ్చినవాడు బాగానే కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు తనకిచ్చిన తలాంతలను అభివృద్ధి పరిచి ఫలించి ఆయనకి చూపించగలిగిండు కాబట్టి బలా మంచి నమ్మకమైన దాసుడా అని దేవుడు అతనికి సెలవిచ్చింది తనని మెచ్చుకున్నాడు నా ఆనందంలో నా సంతోషంలో నువ్వు కూడా పాల్పొందన్నాడు అదే రీతిగా రెండు తలంతలు ఇచ్చిన వాడిని కూడా దేవుడు అదే మాట అన్నాడు కానీ ఒక తలాంతి ఇచ్చిన వాడు ఏం చేసేడు నువ్వు విత్తువాడవు కోయి అని భూమిలో దాచిపెట్టాండు అంటే సోమరేయండు ఇప్పుడు ఈ ఉపమానం మనకి ఎందుకు ప్రభు చెప్పిండే నీకు ఇచ్చిన తలాంతలు కూడా నువ్వు అభివృద్ధి పరచుకోకపోతే చూడండి ఆ చెడ్డదాసు కట్టిక చీకటి గల బిలములోకి తోసివేయమన్నాడు అంటే అది కూడా శిక్షణే కదా అంటే ఇది కూడా ఒక ఉపమానం అన్నట్టు అలాగే పరలోక రాజ్యాన్ని బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకులలాగా కూడా ప్రభువు పోల్చండి ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటీలో సిద్ధపరుచుకున్నారు పెండ్లి వచ్చే సమయానికి చూడండి వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి పెండ్లి పాటు వెళ్ళిపోయినారు కానీ బుద్ధికి లేని కొనికి నిద్రించినారు సిద్ధపడలేదు కాబట్టి మీరెవరో నేను ఎరుగనని చెప్పి ఆయన బయటపడేసి అంటే అంటే అంటే వెలగడము దేనికి సాదృశ్యం అంటే ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు జీవించడం అన్నట్టు కాబట్టి ఆ ఉపమానం ఎందుకు చెప్పిండు అంటే కునికి నిద్రించే జీవితం అన్నట్టు అంటే నిర్లక్ష్యమైన జీవితం అలాగే పరలోక రాజ్యాన్ని దేవుడు నానా విధాలుగా పోల్చిండు సముద్రంలో నానా విధములు చేపలు పట్టే వలనతో పోలి ఉన్నదని కూడా చెప్పిండు అంటే ఆ వలలో పట్టిన ఏదైతే చేపలు ఉంటాయో మంచి వాటిని తీసుకున్నట్టు చెడ్డ వాటిని తీసేసి చూడండి అలాగే దేవుడు గురుకులు ఉపమానం చెప్పిండు గోధుమల ఉపమానం చెప్పిండు దేవుడు మంచి విత్తనమే నాటండు కానీ దుష్టుడు వచ్చి గురుకులు కాబట్టి గురుకులు అంటే మనలో ఈ లోక సంబంధమైనది అది కూడా కనబడుతుంది కదా మనలో ప్రత్యక్షం కదా మన విధానం ద్వారా కాబట్టి అలాగే దేవుని వాక్యం పట్ల దేవుడు విత్తువాడు ఉపమానం చెప్పిండు చూడండి ఎందుకు పరలోకరాజ్యము తన కుమారుని పెండ్లి విందుకు సంబంధించి కూడా దేవుడు పలిచింది పెండ్లి కుమారుడు ఆ కొడుకు వివాహం గురించి తండ్రి తన దాసులను పంపించి పంపిస్తే నానా విధాలుగా కొంతమంది సాకులు చెప్పిండు ఒకడు నేను పొలం కొని ఉన్నాను చూడండి ఒకడు నేను ఎడ్లను కొని ఉన్నాను ఒకడు నేను పెళ్లి చేసుకున్నానని ఇవన్నీ ఎందుకు చెప్పిండంటే ఈ ప్రవచనాలు ఈ వాక్యాలు నువ్వు ధ్యానించినప్పుడు ఈ వాక్యాలు నువ్వు విన్నప్పుడు నువ్వెలా ఉన్నావు కదా నా తలాంతలు ఇచ్చి నేను అభివృద్ధి పరచుకోకపోతే దేవుని వాక్యం నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను ఆలోచన చేయాలి కదా అవును కదా దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చాడు నేనేం చేస్తున్నాను దేవుడు నన్ను వెలిగిచ్చాడు నా దీపాన్ని నేను ఎక్కడ పెట్టుకున్నాను మంచం కింద పెట్టుకున్నా దీపస్తంభం లాగా పెడితే అందరి జీవితాల్లో వెలుగు వస్తుంది కదంటే నువ్వు బయటకి వెళ్ళి వెలిగితే అనేకులు జీవితాల్లో చీకటిపోయి వెలుగులాగా మారుతుంది కానీ నువ్వు ఎక్కడుంటున్నావు చూడండి మనం వెలగాల్సింది ఇంటి బయట కదా అదే వెలుగు మనలోనే ఉండి మనతోనే ఉంటే ఏమన్న అర్థం ఉందా మనకిచ్చిన తలాంతులు మనతో ఉంటే ఏమన్న అర్థం ఉందా చూడండి ఉట్టి వాక్యం వినేవారిలాగా ఉండిపోయి గ్రహించకపోతే మనం ఎట్లా దేవుణ్ణిలో అభివృద్ధి పొందుతాం మనము కునికి నిద్రిస్తే మన దుష్టుడు వచ్చి మనలో గురుకులు నాటిపోతాడు ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్పిండంటే ఈ వాక్యాలు విన్నప్పుడు ఈ వాక్యాలు చదివినప్పుడు ఈ వాక్యాలు మనం ధ్యానించినప్పుడు మనం ఎలాంటి స్థితుల్లో ఉన్నాం అన్నది నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో ఎప్పుడైతే నిన్ను పరిశీలించుకుంటావో అవును ఈ వాక్య నేను లేను ఇక మీదటన్నా ఉండడానికి నన్ను నేను ఈ వాక్యానుసారంగా మార్చుకుంటాను అనేది మారు ఎప్పుడైతే అలా మార్చుకొని ప్రాభ ఈ గడిచిన కాలమంతా ఆ రీతిగా నీకు తగినట్లుగా నేను జీవించలేకపోయినాను ప్రాభ నన్ను క్షమించు నాకు ఇచ్చిన తలాంతులు నేను ఏమాత్రమో అభివృద్ధి పరచలేకపోయినా నేను వెలిగేవాడిని మంచం కిందనే నా వెలుగును పెట్టినాను కానీ దీపస్తంభం లాగా కాబట్టి నన్ను క్షమించి ఇప్పుడు నేను అనేకులకు వెలుగులాగా ఉండాల చీకటి గల్ల ఒక దీపస్తంభంలాగా ఉండాల ఆ వెలుగులో అనేకులు సంచరించాల ఆ రీతిగా నేను ఉంటాను ప్రావ్వ నన్ను ఈ గడిచిన కాలంలో ఆ రీతిగా నేను ఉండలేకపోయినాను ప్రావ్వా నన్ను క్షమించు అంటే అది పాపక్షమాపణ ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కదా ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఎంత మాత్రము ఏ మాత్రమునో త్రోసివేయని దేవుడు కనికరం దేవుడు జాలి దేవుడు చూడండి కృపా వాత్సల్యం కలిగిన దేవుడు మన దేవుడు దయా కదా ఆయన కాబట్టి అందుకు మనం మారు మనసు చెప్పండి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించిన వారిలాగా మనం ఉన్నామా ఆయనకి తగినట్టుగా మనం జీవించగలుగుతున్నామా ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశం ఏందో చిత్తం ఏందో అది గ్రహించిన వారమై ఆ చిత్తాన్ని జరిగించి నెరవేర్చే వారిగా మనం ఉన్నామా అరీతిగా ఈ లోకంలో ఆయన కొరకు మనం ప్రయాస పడేవారిలాగా ఉన్నామా అరీతిగా మన జీవితాలు సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని ఆయనకు మాదిరిగా ఆయనని పోలి ఆయన అడుగుజాడల్లో నడుచుకునే జీవితం ఈరోజు మనం కలిగి ఉన్నామా ఈరోజు మన జీవితంలో మన సాక్ష్యం మన భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు తోటి ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు తోటి సేవకులు కావచ్చు ఎవరైనా మనల్ని ఒక మాదిరిగా ఆదర్శంగా మనల్ని పోలి నడుచుకునేలాగా మన జీవితాలు మన సాక్ష్యం ఉందా అప్పుడు ఏ రీతిగా నువ్వు పరిపూర్ణుడివి ఏ రీతిగా నువ్వు ఆయన సంపూర్ణతలో ఉన్నవాడివి ఏ రీతిగా ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళం అందుకు మనం మారుమనిసు పొందాలా అందుకు ఆయన దగ్గర పాపక్షమాపణ పొందుకోవాలా నేను రక్షణ పొందినాను అంటే అంతకన్నా గుడ్డుతనం ఏం లేదు కదా కాబట్టి మనం ఎందుకు మారు మనసు పొందాలంటే మారు మనసు అంటే వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నీ జీవితాన్ని పరిశీలించుకొని ఈ రీతిగా నా జీవితం లేదు అని ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యానికి నిన్ను స్పందించుకుంటావో అప్పుడు నీలో మార్పు అనేది వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొద్దకు వచ్చి ప్రవ్వ నేను తప్పు చేసినాను నన్ను క్షమించు అన్నదే పాపక్షమాపణ అప్పుడు పాపక్షమాపణ మనం పొందుకుంటాం కాబట్టి మారు మనసు మారు మనసు కలగంది పాపక్షమాపలు ఎందుకంటే నాలో తప్పుంది నాలో బలహీనత ఉంది నేను ఈ రీతిగా దేవునికి లేను అన్నది ఒప్పుకోవడం కూడా మనం ఒప్పుకోలేం కదా మార్పు చెందకపోతే కాబట్టి అందుకు యేసు ప్రభు ప్రకటించిన చూడండి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించిన పేతురు ప్రకటించిన ఆయన అన్నాడు కదా మన ప్రభు వంద గొర్రెలు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మారు మనసు లేని ఈ తొంభై తొమ్మిది గొర్రెల కంటే మారు మనసు కలిగిన ఆ ఒక్క గొర్రె ఉంటే దేవుడు సంతోషిస్తాడంట ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాలా అంటే దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే మార్పు చెందే వారి పట్లనే దేవుడికి సంతోషం ఈ మార్పు చెందాల కానీ ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు మార్పు చెందితే ఆయన సంతోషిస్తాడు చూడండి చూడండి మారు లేని ఒక్క మారు లేని వారి మారు మనసు పొంది ఒక్క పాపి విషయమైనా కూడా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అంట ఎందుకు మారు మనసు పాప క్షమాపణ అంటున్నానంటే మనం మన జీవితాలను పరిశీలించుకోవాలా మనల్ని మనం పరిశీలించుకోవాలా చూడండి నా జీవితము నేను దేవుని పట్ల మొదట ఆయన చిత్తం ఏందో మనం గ్రహించాలా మన పట్ల దేవుని పిలుపు మన పట్ల ఆయన ఏర్పాటు ఏందో గ్రహించుకోవాల ఆయన నీ పట్ల ఏం ఆలోచన చేసిండో ఆలోచన ఏందో నువ్వు జరిగించాలా అప్పుడే కదా ఆయనకి ఇష్టలుగా మనం ఉండగలము అప్పుడే కదా ఆయన్ని చిత్తాన్ని మనం జరిగించిన వారిగా ఉండగలుగుతాం కాబట్టి చూడండి ఇక్కడ చూస్తే ఒకటో పేతులు రాసిన మొదటి పత్రిక దానికి ముందు పిలిపిలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో కాగా నా ప్రియులార మీరు ఎల్లప్పుడును అంటే ఈ మాట బాగా అర్థం చేసుకోవాల ఎల్లప్పుడును అంటే నువ్వు ఎంతకాలం ఉంటావో అంతవరకు అన్నట్టు ఏదో ఈ రోజు బాగుంటానో నిన్న బాగుంటేనో మొన్న బాగుంటాను చాలా మంది చదువుతారు పది పది సంవత్సరాల కిందట నేను బాగా చేసినాను మంచిదే ఇప్పుడు చేయట్లేదంటే నువ్వు బుద్ధి లేని ఎందుకు పెండ్లి కుమారుడు వచ్చే టైంకి నువ్వేం చేస్తున్నావు కునికి నిద్రిస్తున్నావన్నట్టు అవును కదా ఏ దాసుడు మెలుకువుగా ఉంటాడు ఎప్పుడు యజమానుడు వచ్చినప్పుడు పనిలో నిమగ్నమై ఉంటాడు ఆ దాసు మెచ్చుకుంటాడు కదా నేను ఎప్పుడో చేసినాను ఎప్పుడో ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది పరిశీలించుకోవాలి కదా ఆ రోజు బాగానే ఉంది ఈ రోజు ఎలా ఉంది నీ జీవితం పదేళ్ళ కిందట రక్షణ పాపాలు ఒప్పుకున్నావు మారు మనసు ఇప్పుడు ఎలా ఉన్నావు నీ రక్షణ పట్ల నీ పట్ల దేవుని పట్ల నువ్వెలా ఉన్నావు మరలా నీకు మారు కావాలి కదా మరలా నీకు పాప క్షమాపణ కావాలి కదా మరలా నువ్వు నూతనం కావాలి కదా అందుకే కదా సంఘాలతో ప్రకటన గ్రంథంలో దేవుడు మారు మనసు పొందండి అని ఎందుకు దేవుడు చెప్పాడు మారు మనసు లేకపోతే పాప క్షమాపణ లేదు పాప క్షమాపణ లేకపోతే నీకు శిక్ష తగులుతుంది ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమండు నమ్మిన వారు రక్షింపబడతారంటారు నమ్మని వానికి శిక్ష విధి కలుగున ఉంది ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు మీరు మారు పొందితే మీకు శిక్ష ఏది లేదు అదే మీరు మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా మీకు శిక్ష ఉంటది అది ఒక హెచ్చరిక అన్నట్టు అది మనకు ఒక డేంజర్ బెల్లు లాంటిది దేవుడి పట్ల మనం ఆ మాటకు లోపడకుండా ఉండకపోతే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదన్నట్టు చెప్పే నేనైనా వినే ఎవరైనా ఎందుకంటే పక్షపాతం లేదు యసుక్రీస్తు ప్రభుల మనలో ఉంటదేమో కానీ యసుక్రీస్తు ప్రభు ఎప్పుడు దోషులను నిర్దోషులుగా చేయడు అన్యాయస్తుని న్యాయస్థుడిగా చేయడు న్యాయస్థుని అన్యాయస్థుడిగా చేయడు ఆయన విధానం ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది ఎందుకు ధర్మం ఆయనలో నుంచి వచ్చిందే కదా ధర్మశాస్త్రం అలాంటప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన అతిక్రమిస్తాడు దాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు మన పట్ల కూడా అట్లానే నెరవేరుస్తాడు కదా నువ్వు ఆయన ఆజ్ఞల ఆయన మాట ప్రకారంగా ఉంటే నీకు శిక్ష విధించకుండా ఉంటాడు కాబట్టే మనం మనం గ్రహించుకోవాలి కాబట్టి ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక కాబట్టి మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అందును భయముతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునిడి కాబట్టి రక్షణ అనేది ఇది ఎవరికి వాళ్ళకే ఉంటదన్నట్టు నా భార్య ఉంది ఆమె రక్షణ ఆమెకే ఆమె ఆత్మ ఆమెకు సంబంధించిందే నేను కొంత మట్టుకు ప్రార్థిస్తే దేవుడు కాపాడతాడేమో కొంత విధి కాని చూడండి ఎవరి ఆత్మలకు వాళ్ళే కదా రేపటి దినం దేవుని ఎదుట తీర్పు దినం ఎదుట నిలబడాల్సింది కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము భయముతో ఎందుకు భయం అంటే ఎక్కడ ఆయనకు విధేయత చూపించకుండా అవిధేయత చూపిస్తున్నామని ఎక్కడ దేవుని పట్ల లోపడకుండా ఉంటున్నామని దానికి భయపడాల దానికి మనం వనకాల ఎందుకు లోపడకపోతే విధేయత చూపించకపోతే మనం ఏం చేసిన వారం తిరుగుబాటు చేసిన వారం అన్నట్టు ఇస్రాయేల ప్రజలు అట్లనే చేసిన వాళ్ళు కదా కాబట్టి మన భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునేది ఎప్పటి నీ విమోచన దినం వరకు అన్నట్టు ఈరోజో రేపో ఎల్లుండో కాదన్నట్టు ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చే వరకు మనం ఎలా ఉండాలా మన రక్షణను కొనసాగించుకునే వారిలాగా ఉండాల అంటే రక్షింపబడిన వాళ్ళు ఎంత జాగర్తగా జీవించాలి అన్నట్టు పౌలు చెప్తున్నాడు చెప్పండి అంటే ఎంత జాగ్రత్తగా జీవించాలంటే మనం ఎంతగా దేవుని వాక్యానికి భయపడాల మనుషులకి భయపడితే ఏమొస్తుంది మనుషుల దగ్గర వేషధారకుల్లాగా నటిస్తే ఏమొస్తుంది మనుషులు మనల్ని చూసి మెచ్చుకుంటే మనకి ఏం కలగదు కదా చూడండి ఒక దినం యసుక్రీస్తు ప్రభు మెచ్చుకుంటాడు బలా మంచి నమ్మకమైన దాసుడా నువ్వు పడిన ప్రయాసానికి ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు దానికి నీకు ఏమిస్తాడు ఆయన జీవ కిరీటం ఇస్తాడు అది బహుమానం కదా అంటే నువ్వు బహుమానం పొందాలన్నా చూడండి నువ్వు ప్రయాస పడిన దానికి బహుమానం పొందాలన్నా నిన్ను మెచ్చుకోవాలన్నా దేవుడు మెచ్చుకోవాల అలా దేవుడు మెచ్చుకోవాలంటే నువ్వు ఎంతగా ఆయన పట్ల భయం కలిగి ఉండాలా ఆయన పట్ల భక్తి కలిగి ఉండాలా ఎంతగా నువ్వు ఆయనకి లోబడేవాడిలాగా ఉండాలా దేవునికి లోబడడం అంటే ఆదివారం చర్చిలో కనపడి చాలా మంది ఇదే అనుకుంటారు ఈ వారం చర్చి ఏదో అనర్థం జరుగుతుంది నేను కూడా నేను ఒక బుద్ధి లేని వాళ్ళలాగా ఆలోచించినాను ఒక సిస్టరు ఒక చోట ప్రేరికి వెళ్ళకపోతే నేను ఫెయిల్ అయిపోతాను దేవుడు అట్లా ఎందుకు చేస్తాడు అంటే ఒకసారి మన బుద్ధి ఇట్లా మారుతుంటుంది ఎందుకంటే చంచల మనస్తత్వం అన్నట్టు అంటే నిలకడలేదు స్థిరం లేదు ఇది జీవితం భయంకరంగా ఉంటుంది పేతుడి జీవితంలో కూడా అట్లనే ఉన్నింది పరిశుద్ధాత్మ అభిషేకం పొందక ముందు వరకు పొందిన తర్వాత బాగానే నిలబడ్డాడు కానీ ఎందుకంటే మన దేవుడు అన్యాయస్థుడు కాదు కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే భయము అంటే దేవునికి లోబడ్డం అంటే ఆయన వాక్యం విన్న మనము దానికి తగినట్లుగా జీవిస్తున్నామా లేదా కాబట్టి జీవించకపోతే నువ్వేం చేయాలా దేవునికి లోబడితే ఆ రీతిగా నువ్వు భయంతోనే ఉంటావు ఈ వాక్య లేకపోతే ఖచ్చితంగా నేను పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు నేను పాపంలో ఉంటే దేవునికి ఇష్టంగా ఉండలేను నేను పాపంలో ఉంటే దేవుడికి తగినట్టుగా జీవితం లేకపోతే నేను ఏం చేసినా ఎట్లా వేస్ట్ కదా అన్న ఏం చేస్తారు ప్రతి దినము దేవునికి లోబడతారు దేవునికి భయపడతారు అంటే వాక్యానికి ప్రతి వాక్యం ద్వారా వాళ్ళు ఏమవుతారు ఉదక స్నానం చేయబడతారు అప్పుడు తల మొదలుకొని అరికాల వరకు చెత్త చెదారం దుమ్ము ధూలి మట్టి మొత్తం ఏమైపోతుంది శుభ్రం అన్నట్టు అట్లా మనం ఏం చేయాలా ప్రతి దినము దేవుణ్ణిలో ఉదక స్నానం చేయబడే వారి ఉండాలి చూడండి ఈ లోకంలో ఉన్న వాటిలో బహు జాగ్రత్త పడతాం దేవుని పట్ల మనుషులు జాగ్రత్త మరీ ముఖ్యంగా వాక్యం అంటే మనుషులకి ఏదో టైం పాస్ అయిపోయింది ఆ చెప్పేవాడు ఏదో చదువుతాడో పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ వింటే వింటాము ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ గా సరదాగా నవ్విస్తే కొంచెం కామెడీగా ఫీల్ అవుతారు చెప్పేవాడు ఏదైనా ఇదిగా చదివితే దేవుడిని బాగా మాట్లాడిండ్రు అనేదో ఎక్కడ లేని సంతోషము వెళ్ళిపోతారు ఇంక నేటి క్రైస్తవులు ఉన్నారు నేటి సేవకులు ఉన్నారు నేటి దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ అట్లానే ఉన్నారు వాక్యాన్ని ఎవడైతే నిర్లక్ష్యపరుస్తాడో వాడు ఎందుకు పనికిరాని వ్యర్థుడే కదా వాక్యాన్ని నిర్లక్ష్యపరచిన వాడు దేవుణ్ణి నిర్లక్ష్యపరచిన వాక్యం పట్ల విధేయత లేనివాడు దేవుని పట్ల ఎట్లా విధేయత ఉంటాడు నువ్వు చర్చలో ఉంటే ఏం లాభం ఉపవాసం ఉంటే ఏం లాభం ప్రార్థన చేస్తే ఏం లాభం నువ్వు కానుకలు ఇస్తే ఏం లాభం ఎన్ని దాన చేస్తే ఏం లాభం ఆయన మాట వినడమే శ్రేష్టం కదా కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది అన్నట్టు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పేవాడు చిన్నవాడా పెద్దవాడ పెద్ద కాపర చిన్న కాపరా మనం చూడాల్సింది వాక్యాలను చెప్పేవాడు సరిగా చెప్పపోయినా వాక్యాలు చూస్తే నీకు అర్థమైపోతుంది ఎందుకు వాక్యంలో ఉదక స్నానం చేయబడేవాడివి ఆ వాక్యం చూడంగానే తెలియదు నీ జీవితం ఎట్టుందని ఉన్నప్పుడు ఏం చేయాల ఆలోచన చేయాలా మనల్ని మనం మార్చుకొని దేవుని సన్నిధిలో ఉండి అడిగి పాపక్షమాపణ పొందుకొని ఇక మీదట ఆ వాక్యానికి సారంగా జీవించాలి ఎలా మారే వాళ్ళకి యేసుప్రభు అంటే బాగా ఇష్టం అలా మారే వాళ్ళంటే యేసుప్రభుకి ఇష్టం అలా మారణాల వల్ల దేవునికి ఏం కలగదు ఎన్ని సంవత్సరాలు ఉండి ఎన్ని సంవత్సరాలు ప్రాధాయపడు దేవుడు ఇష్టపడడు ఎందుకంటే సంతోషం లేదు మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై దేవుడు సంతోషిస్తాడంట మారు మనసు లేని ఈ తొమ్మిది ఈ తొమ్మిది తొమ్మిది వాటికన్నా మారు మనసు కలిగి ఒక్కదాని విషయంలో దేవుడు సంతోషం ఆ ఒక్కడికి నువ్వు ఉండాలా నేనుండాలా అట్లా దేవుడు మనల్ని సంతోషించాలి ఇంతకాలం మన సంతోషాలు మన కష్టాలు మన బాధలు ఇవే దేవుణ్ణి ఒక అడిగినాము పొందుకుంటున్నాం కానీ ఇక మీదటన్నా నా పట్ల దేవుడు సంతోషించాల ఇంతకాలం నేను ఆయన ద్వారా సంతోషించిన నేను అడిగిన పొందుకొని ఇక మీదట నా ద్వారా దేవుడు సంతోషించాల ఆయన ఆనందించాల అంటే నేనేం చేయాలా ఇప్పుడు ఆయన చిత్తాన్ని నేను గ్రహించాల కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో పద్నాలుగో వచనంలో నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాబట్టి ఎందుకు మనం పరిశుద్ధంగా మనం పరిశుద్ధులుగా మార్చబడాలనే కదా యేసు క్రీస్తు ప్రభు లోకానికి రావాల్సి వచ్చింది మన పాపముల నిమిత్తమే కదా ఆయన సెలువు మీద వేలాడాల్సి వచ్చింది అంతగా బాధపడాల్సి వచ్చింది అంతగా శ్రమ వచ్చింది అంతగా నిందలు అవమానాలు పొందాల్సి వచ్చింది దేవుడయుండి కూడా ఎవరు సమీపించరాని దేవస్థుల్లో ఉన్న దేవుడయుండి కూడా ఎందుకు అంతగా తగ్గించుకోవాలంటే నువ్వు పరిశుద్ధుడుగా మారాలా అది యశు ప్రభు ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చు అలా పరిశుద్ధులుగా మారిన మనం ఎలా ఉండాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాల ఎట్లా సాధ్యము ఉపవాసాలుంటే సాధ్యం అవుతుందా ఆదివారం పోయి కూర్చుంటే సాధ్యం ఎవరో నలుగురు వచ్చి మన ఇంట్లో చెబితే సాధ్యమవుతుందా దినదినము వాక్యంలో ఉదక స్నానం చేయబడితే మనలో ఉన్న మురికి చెత్త చదారము లోకమాలిన్యము లోక సంబంధమైన ఆశలు కోరికలు ఈర్చలు అసూయలు ద్వేషాలు కక్షలు మత్తరాలు భేదములు ఇవన్నీ ఏమవుతాయంటే కడగబడతాయన్నట్టు వాక్యమే దేవుడు కదా అప్పుడు మనం ఏమవుతాము పరిశుద్ధపరచుబడతాం ఈరోజు బాగానే ఉన్నావు రేపటి దినం ఈ రోజు స్నానం చేసినాను కదా అని రేపటి దినం చేయకుండా ఉంటామా చూడు ఈ లోకంలో కొంత ఒంటికి సంబంధించినవి శరీరానికి సంబంధించిన వాటి పట్ల ఎంత మక్కువ ఒకసారి అంత ఎండలో పోయొచ్చి ఆ చిరాకి నీళ్ళు పోసుకోకపోతే పానం ఉంటదే నువ్వు దేవుని వాక్యంలో ఉదక స్నానం చేయబడకపోతే నీ ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంటది ఎప్పుడన్నా ఆలోచించినామా మనం అలా ఆలోచిస్తే దేవుణ్ణిలో మారడానికి ప్రయాసపడతాం దేవునికి మన జీవితాలు సమర్పించుకోవడానికి ప్రయాసపడతాం ప్రతి దినము ఆయన వాక్యంలో జీవించడానికి దేవుళ్ళ వాక్యంలో జీవించడం అంటే దేవుణంలోనే జీవించడం కదా అప్పుడు ఆయన విశ్వాసం మూలంగా మనం జీవిస్తాం బ్రతుకుతాం కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం మాట్లాడుతుందంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధత లేని వాళ్ళు ఎవరు అపవిత్రులు ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు కదా కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి పరిశుద్ధుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రయాస వచ్చింది ఆయన ద్వారా ఎప్పుడైతే మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన నామమున బాప్తిసం పొందినాము మనం ఇప్పుడు నూతనంగా శిశువులాగా మనం జన్మించిన వాళ్ళం కాబట్టి ఇక మీదట మనం ఎలా ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా పసి పుట్టినప్పుడు ఎట్లా పెరుగుతాడో పాల ద్వారా పెరుగుతాడు ఇప్పుడు పాలంటే ఏంది ఆ బిడ్డకు ఆహారం ఇప్పుడు మనకు ఆహారం ఏంది ఈ జీవాహారం వాక్యమే కదా నేనే జీవాహారము నేను అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం అంటే నిత్య జీవం కలిగిన వాళ్ళే పరిశుద్ధులు అన్నట్టు వాళ్ళే పరలోక రాజ్యంలో ఉండగలరు కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు అపవిత్రంగా ఉంటే ఎట్లా ఎందుకు ఈ వాక్యాలంటే మనం అలా ఆలోచన చేసుకొని ప్రతిదినం దేవునిలో మనం ఏమై ఉండాలా ఉదక స్నానం చేయబడిన ఉండాల అంటుకుంటాయి లోకమాలిని ఒక గంట రోడ్డు మీద పోతేనే చెత్త చెదారం దుమ్ము ఎటుపోయిన అపవిత్రత ఎటుపోయిన జారత్వము ఎటుపోయిన లోకమంతా అట్లానే ఉంది కదా మోసకరంగా చూడండి ఇదంతా ఈ చెత్తా చెదరం అంతా మనకు అంటుకుంటది కదా వచ్చి ఏం చేస్తాము శుభ్రంగా వస్త్రాలు ఉతుక్కుంటాం చూడండి ఏ ఏ సరుపు బాగుంటుందా ఎట్లా ఉతకాలా వేడి నెలల ఉతకాలా చల్ల నిమ్మకాయ పెట్టాలా రకరకాల ఆలోచనలు మరకలు పెడితే చేసి ప్రయాసపడి వాళ్ళు అనుకున్నట్టు చేసినప్పుడు వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీకు ఇచ్చిన రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా ఎంతో విలువైనది కదా దాని పట్ల మనం ఎలా ఉంటామంటే నిర్లక్ష్యంగా ఉంటాం ఎందుకు ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగా పొందుకునే ఏది విలువ ఉండదు కదా ఈరోజు కూడా నేటి మనుషులు నేటి క్రైస్తవులు నేటి విశ్వాసులు నేటి సేవకులు అలానే జీవిస్తున్నారు అందుకు పరిశుద్ధాత్ముడికి బాధ దేవుడు ఎందుకు దుఃఖపడతాడు వీళ్ళ పట్ల ఆలోచన ఏంది వీళ్ళ పట్ల నా ఉద్దేశం ఏంది వీళ్ళ కొరకు నేను ఎందుకు ఏర్పరచుకున్నాను వీళ్ళ కొరకు నేను ఎందుకు మరణించినాను నా ఆశ ఇదైతే వీళ్ళెలా ఉన్నారు వీళ్ళు ఎలా జీవిస్తున్నారు నా మాట విని వాటి చొప్పున నడిచే వారి లాగా వాళ్ళ ఇష్టప్రకారంగా ఉన్న వాళ్ళలాగా కాబట్టి చూడండి పేద రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో కాగా మీరు విధేయులగు పిల్లలై అంటే మనం ఎవరు పిల్లలము ఏసు క్రీస్తు పిల్లలం అనే గర్భంలో ప్రసవించిన బిడ్డలం అన్నట్టు ఎంత ప్రాయాసడ్డాడు కదా గర్భంలో ఒక బిడ్డని ప్రసవించాలంటే ఆ స్త్రీ ఎంత పడుతుంది బాధ చెప్పలేమన్నట్టు వర్ణించలేమన్నట్టు ఆ బాధపడే ఆ స్త్రీకి తెలుస్తుంది ఎంత కష్టమో ఎంత భారము ఎంత ప్రయాసము అందులో ఉందో అలానే యసుక్రీస్తు ప్రభు అంతకన్నా మన పట్ల ప్రయాసపడింది కదా మనం ఆయన పిల్లలుగా మారడానికి మనల్ని ప్రసవించడానికి ఆయనలో నూతనంగా మార్చడానికి కాబట్టి అలా మార్చుకున్న దేవునికి నువ్వు కుమారుడిపై ఉండి ఏమి ఉండాలంట ఉండాలంట అంటే విధేయత అనేవాడు ఎలా ఉంటాడంటే మాట చెబితే వినేవాడు విధేయత చూపించాడు అంటే దేవుని వాక్యం ఉన్నప్పుడు ఏం చెప్పియాలా మనం విధేయత చూపించాల మొదట తగ్గించుకోవాల అప్పుడు మనలో ఉన్న ఆహము గర్వము పోతాయి అప్పుడు వాస్తవంలోకి వచ్చి అవును నా జీవితం ఇలా ఉంది కదా నేను ఇలా జీవిస్తున్నాను కదా ఎంత పరిచయ చేస్తేంది ఈ లోకానుసారమైన ఆశలు లోకానుసారమైన క్రియలు చేష్టలు ప్రవర్తనలు లోక సంబంధమైనవి నాలో కనిపిస్తుంటే నేను ఎలా పరిశుద్ధిని అపవిత్రుండి కదా అపవిత్రమైనవిన్నీ తెచ్చుకొని నాలో పెట్టుకుంటే నేను ఎట్లా పరిశుద్ధంగా ఉండగలను చూడండి అలాంటి వాళ్ళు దేవుడు చెప్తుండూ విధేయులై అంటే అందుకు వాక్యం ఎందుకు దేవుడు సేవకులని కాపరులను ఉపదేశకులను ప్రవక్తలను అపోస్తులను వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే చూడండి ఎక్కడ కూడా ఏవి ఎవరు బోధించదు మన కృప దేవుడు మన పట్ల ఇచ్చిన గొప్ప భాగ్యము కాబట్టి ఆయన వాక్యం మనకి ఈ రీతిగా చెబుతుంటే అది కూడా మనుషులకి చులకనైపోయింది నిర్లక్ష్యం అయిపోయింది చూడండి మనుషులు చెవులు మందం అంటే అంత కఠినమైపో వాక్యం వినాలన్నా దేవుని సన్నిధిలో ఒక వాక్యం వినాలంటే ఎంత కష్టము ఒక కూర్చొని దేవుని మాటలు వినాలంటే ఎంత కష్టమైపోయింది మనుషులకి ఎట్లా ఆయనకి తగినట్లుగా వీళ్ళు జీవించగలరు రేపటి దినం ఒక కష్టం వస్తేనో ఒక శ్రమ వస్తేనో ఒక బాధ వస్తే ఎట్లా అంతము వరకు ఆయన పట్ల సహించగలరు అప్పుడు వీళ్ళు ఎట్లా రక్షించబడతారు మధ్యలోనే కొట్టుకుపోతారు అన్నట్టు చూడండి దేవుని వాక్యం పట్ల ఎవడైతే నిర్లక్ష్యంగా జీవిస్తాడో వాడు అంతము వరకు సహించలేడు ఆయనని సంతోషపరచలేరు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తుండడు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా అంటే మనలో ఏముంటుందంట ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళందరికీ ఆశ ఈ లోకంలో నేను అన్ని పొందుకోవాల నేను అనుకున్నీ సాధించుకోవాలా అది న్యాయం చేసైనా అన్యాయం చేసైనా సరే చెడైనా సరే మంచైనా సరే ఎట్లాగైనా సరే నేను అనుకున్నది చేయాల అందుకు మనుషులు అడ్డదారులు దొక్కుతారు అన్నట్టు అందుకు మనుషులు విచ్చలవిడిగా జీవిస్తారు అన్నట్టు ఏంటంటే చూడండి ఆశ ఆశ కలిగితే దురాశ వస్తుంది అప్పుడు ప్రవర్తిస్తారు ఇప్పుడు దాని మీదు కూడా ఆశ వచ్చింది కాబట్టే కదా పొరుగువాడి భార్య మీద దురాశ కలిగింది కాబట్టే కదా ప్రవర్తించండి అన్యాయంగా తన భర్తను అంటే ఇట్లాంటివి కలుగుతాయి అన్నట్టు మనుషులు కాబట్టి ఇవన్నీ ఎప్పుడంట మీ పూర్వపు అంటే పూర్వం అంటే ఏంది రక్షింపబడక ముందు ఉంటాయి ఇవి రక్షింపబడినాకుంటే నువ్వు ఇంకా ఏసుక్రీస్తు ప్రభువులో నూతనంగా మారలేదన్నట్టు అంటే నీకు ఇచ్చిన రక్షణ పట్ల నీకేం లేదు భయం లేదన్నట్టు వణుకు లేదంటు దాని పట్ల నీకు జాగ్రత్త లేదన్నట్టు కాబట్టి పూర్వము అంటే రక్షింపబడక మునుపు మనం అజ్ఞానులము అంధకారంలో ఉన్న వాళ్ళము చెడుతనంలో చీకటిలో ఉన్న కాబట్టి ఆయన వెలుగులోకి ఒక యాజక వంశ సమూహంలాగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని మార్చుకున్నాడు తన వెలుగులోకి మార్చుకున్నాడు అంటే అజ్ఞానంలో నుంచి మనల్ని దేవుడు ఏం చేసిండు ఆయన జ్ఞానంలోకి నడిపించి చూడండి ఆ దశలో మనం ఉన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఒకప్పుడు ద్వేషం నాలో ఉన్నింది ఎప్పుడు రక్షింపబడు ఇప్పుడు కూడా ఉందంటే ఏం సుఖం ఒకప్పుడు నా పట్ల ఈర్ష్యలు ఉన్నాయి ఒకప్పుడు నాలో అసూయలు ఉన్నాయి ఒకప్పుడు నాలో గర్వం ఉంది ఒకప్పుడు నాలో మోహపు చూపులు ఉన్నాయి ఒకప్పుడు నాలో పిరికితనం ఉంది భయం ఉంది ఒకప్పుడు నాలో అపవిత్రత అయిన జీవితం ఉంది ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్మి రక్షింపబడకము అవి ఇప్పుడుంటే ఏం ఏం లాభం అన్నట్టు నువ్వు నమ్మి యేసు దగ్గర పాపక్షమాపణ పొంది ఏమున్నట్టు మరలా నీకేం కావాలా మారు మనసు కావాలా మరలా నీకేం కావాలా పాపక్షమాపణ కావాల మరలా నువ్వేమాలా నూతనం అవ్వాలా కాబట్టి పూర్వం అంటే రక్షింపబడపు మనమున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక పేతు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రికలో పదహారోద్యేము మిమ్మును పిలిచిన మనల్ని ఎవరు పిలుచుకున్నారు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులార నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతును ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం పట్ల ఆయన మాట సెలవిచ్చింది నా యొద్కు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను కాబట్టి అలా ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేసిండు పిలిచిండు కాబట్టి మనల్ని పిలిచిన ఎలా ఉన్నాడు అంటే మన ప్రభు ఎలా ఉన్నాడు మన తండ్రి పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మీరును సమస్త ప్రవర్తన అంటే ఈ ప్రవర్తన అనేది అంత ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి నీ ప్రవర్తన అనేది నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలా ఒకసారి మనం కూడా బుద్ధిహీనులాగా మారతాం అన్నట్టు ప్రవర్తన బాగుండదు కాబట్టి ఈ ప్రవర్తన అనేది అంత ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి కాబట్టి చూడండి మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి అంటే ఎంత భయముతో వణుకుతో మనకిచ్చిన సొంత రక్షణ పట్ల మనం కొనసాగించుకుంటేనే ఈ రీతిగా మనం పరిశుద్ధులుగా జీవించగలము ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ లోక మాలిన్యము అంటించుకోకుండా దేవునికి తగినట్లుగా దేవునికి ఇష్టలుగా ఆయన చిత్త మనం జీవించగలం కాబట్టి చూడండి పదిహేడవ వచనము పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి నేను చెప్పినాను కదా యేసు క్రీస్తు ప్రభు ప్రభు ఏమాయన అన్యాయస్తుల్ని ఈ సిస్టర్ మా గ్రూప్ కాబట్టి ఈ బ్రదర్ మా గ్రూప్ కాబట్టి వీళ్ళు ఎంతకాలం నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఇదో ఏదో చిన్న తప్పు చేసినారు కాబట్టి వీళ్ళని నేనేం శిక్షించను అని ఈ లోకస్తులు మనల్ని వెనకేసుకుంటారు కదా భుజాలు వెనక అంటే తప్పులు కప్పిపుచ్చి మర్భిపెట్టి చేస్తారు కదా ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా ఇదే కదా కానీ యశు ప్రభు అట్లా చేయడు ఆయనలో ఏ భేదం లేదు నువ్వు అన్యజనుడివైనా ఎవడివైనా నువ్వు నమ్మిన వాడివైనా నీ క్రియలను బట్టి నీకు తీర్పు ఉంటది అన్నట్టు వాణి వాణి క్రియల ఫలం చొప్పున ప్రతివాడికి అన్నాడు దేవుడు ఆ ప్రతివాడు రక్షింపబడిన వాడైనా రక్షింపబడని వాడైనా కాపరైనా ఉపదేశకుడైనా పరిచారకుడైన అపోస్తులుడైనా ప్రవక్త అయినా చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా నువ్వు నలభై ఏళ్ళవా అరవై ఏళ్ళవా లేదా నువ్వు వంద బ్రాంచులు కట్టినా ఏవైనా గానీ నీ ప్రవర్తన పరిశుద్ధతగా లేకపోతే ఖచ్చితంగా నువ్వు తీర్పు ఆయన ఏ మాత్రము అయ్యో లక్ష మందిని రక్షణలోకి నడిపించిండు ఈ పాపం చేసేండు ఇలా జీవించిండు కాబట్టి నేను వెనకేసుకుంటాను అని చెప్పే దేవుడు కాదన్నట్టు మనుషులు ఈరోజు మోస్తారు కదా ఒక తప్పు వాళ్ళలో ఉందంటే దాన్ని ఒప్పుకోలేదు తప్పుని వెనకేసుకోవడానికైనా ఇష్టపడతారు కానీ తప్పుని ఒప్పుకోవడానికి ఇష్టపడతారు కానీ యశు క్రీస్తు అట్లా చేయడు కదా కాబట్టి ఆయనలో ఎలాంటి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి అంటే నీ ప్రవర్తన బట్టి క్రియ కనబడుతుంది అన్నట్టు మంచైనా చెడైనా పాపమైన పరిశుద్ధత అయినా మేలైనా కీడైన న్యాయమైన అన్యాయమైన చూడు అపవిత్రత అయినా ఏదైనా నీ యొక్క ప్రవర్తన బట్టి వచ్చే క్రియలను బట్టి దాని యొక్క రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి కాబట్టి ఇది మనం నోట్ చేసుకోవాలా ప్రతి వాడు అందులో చెప్పే దిల్లీ బ్రదర్ ఏమీ స్పెషల్ కాదు ఇంకొక బ్రదర్ ఏమి స్పెషల్ కాదు ఈ సిస్టర్ నలభై ఏళ్ళు నమ్ముకుంది కాబట్టి ఈ సిస్టర్ ఏమో స్పెషల్ కాదు ఎవరు ఏమీ స్పెషల్ లేదు ఎవరి పట్ల ఎలాంటిది భేదమేం లేదు పక్షపాతమేమి ఉండదు ప్రతి ఒక్కరి క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి ఎవరు ఏసు ప్రభు అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక అంటే అందరు ఇట్లానే ప్రార్థన చేస్తారు కానీ ఇక్కడ చెప్తుండు మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఈ భయము అనే పదం ఎందుకు వస్తుందంటే పరిశుద్ధుడు వైన నువ్వు ఎక్కడ అపవిత్రుడుగా మారతావో రక్షింపబడిన నువ్వు ఎక్కడ నీ రక్షణ పట్ల నిర్లక్ష్యం చేస్తావో అందుకు నువ్వు భయపడాల దేవునికి లోబడాలి అందుకు దినదినము దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడాల ఇవి చేయకుండా పొద్దుగుకుల మన కష్టాలు మన బాధలు మన శ్రమలు మంచిదే నీకు సంతోషం నీ జీవితం మారిపోతే నీ పట్ల ఆయనకేది సంతోషం ఆయనకి దుఃఖమే కదా నీ లోకంలో అన్ని సంపాదించుకుంటావు నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేమన్నా ప్రయోజనం ఉందా అలా నీకు ఏ ప్రయోజనము లేదు కాబట్టే కదా దేవుడు దుఃఖపడతో ఇది ఆలోచన చేయట్లేదు మనుషులు మన బలహీనతల మిట్ల మన జీవితం పట్ల మనం ఎలా దేవుని పట్ల జీవిస్తున్నాం అన్న దాని పట్ల ఆలోచన లేదు ఈ లోకంలో వచ్చే వాటి పట్ల ఈ లోకంలో ఉన్న వాటి పట్ల ఆలోచన అవే ఉపవాసాలు అవే ప్రార్థనలు అవే ఏడుపులు అవే అవే అయే దేవుడు కూడా ఇసుకుపోయేలాగా తయారైపోయినారు క్రైస్తవులు ఏడ్చిన బాగానే ఉంది కానీ ఏడ్చిన దాని వెనక ఆ ఏడుపు ఎందుకు వచ్చింది తప్పిదం వల్లనే వస్తుంది కదా ఆ తప్పిదం ఏందో గ్రహించుకొని ఏడ్చి తర్వాత బయటపడి ఇక మీదటన్ను అట జీవించడానికి మనుషులు ఇష్టపడతలేరు యసుక్రీస్తు ప్రభు ఒక బిజినెస్ మ్యాన్ లాగా మారిపోయింది క్రైస్తవులకి ఒక మొక్కుబడిలాగా ఆయన దగ్గరికి వస్తే అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి ఆయన దగ్గరికి వస్తే ఏవి జరిగినా ఏమున్నా లేకపోయినా ఆయన దగ్గరికి వస్తే నువ్వు మాత్రం నిత్యజీవం పొందుకుంటావు నువ్వు పాపాలు క్షమించబడతాయి చూడండి ఎప్పుడైతే నువ్వు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడతావో ఆయన ముందు విశ్వాసం ఉంచి ఆయనను చూస్తూ నువ్వు ముందుకేస్తావో నీకు సమస్తము ఆయన మూలంగా కలుగుతాయి ఆయన మూలంగా ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు జీవిస్తావు అది మనం ప్రయాస పడాలి తప్ప చూడండి కాబట్టి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తుండడు మనమంతా ఎట్లా ఉండాలంటే భయముతో గడుపుడి ఇప్పుడు తుఫానులు వరదలు అనుకో ఎక్కడ ఈ చెరువు వచ్చి కొట్టితే ఈ ఊరంతా కొట్టిపోతుందన్నవాడు నిద్రపోతాడు అని ఎంత భయపడతాడు ఎంతగా కన్నులు ధరించి చూస్తాడు ఏం జరుగుతుంది ఏందని ఈరోజు మనం ఎక్కడ చూసుకుంటున్నాం మన ఆత్మీయత పట్ల మన రక్షణ పట్ల దేవునికి తగినట్లుగా మనం జీవించే జీవితం పట్ల ఎవరికి ఉంది అంతగా భయముతో అలాంటి భయం అనేది మనుషుల్లో ఈరోజు ఎక్కడ కనిపిస్తుంది చూడండి అలా భయం కనిపించకపోతే నువ్వు ఎట్లా జాగ్రత్త భయం ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉంటుంది తప్పు చేయలేడు కదా తప్పు చేస్తే ఎక్కడ నాకు శిక్ష భయం చేయగలరు రాంగ్ సైడ్ వెళ్తే పద్దెనిమిది వందల ఫైన్ మనం ఎట్లా పోగలం పద్దెనిమిది కట్టేటప్పుడు ఎంత బాధ ఉంటుంది చూడండి ఈ లోకంలో ఉన్న వాటి పట్ల భయపడుతున్నాం జాగ్రత్త పడుతున్నాం కానీ మనం దేవుని మనకి ఇచ్చిన రక్షణ పట్ల మనం ఎక్కడ జాగ్రత్త పడుతున్నాం ఈరోజు మనుషుల్లో ఎక్కడుంది అసలు కాదు నీ పిలుపు పట్ల నీకు తలాంతుల పట్ల నువ్వు దేవుని పట్ల ఆయన ఏర్పాట్లు ఆయన చిత్తంలో ఆయన ఉద్దేశంలో నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు ఎందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి ఎందుకు వాక్యంలో ఉన్న సత్యాన్ని బయలుపరిచందుకు ఎందుకు పనికిరాని నిన్ను తన సేవకు ఏర్పరచుకున్నాడు నీ ద్వారా దేవునిది ఏం జరగాల ఏ రోజన్నా నువ్వు హరీతిగా భయంతో దేవుని సన్నిధిలో గడిపి అరీతిగా విచారాన్ని వ్యక్తం చేస్తున్నావు ఎంత కాడికి కష్టాలు బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వీటిల్లోనే కొట్టుకొని పోతున్నామే తప్ప ఇవి పొందుకున్న నీ ఆత్మను బోగొట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏం లేదు కదా చూడండి కాబట్టి మొదటి రాసిన పేతులు రాసిన పత్రికలో చూడండి రెండో అధ్యాయంలో పదకొండో వచనంలో ప్రియులార చూడు ప్రియులార ప్రియులార ఈ పదం ఎందుకు ఈ మాట ఇక్కడ సంబోధిస్తుందంటే మనం ప్రియులం కాబట్టే మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు కాబట్టే కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన కొరకు సిలువలో బలియాగం ప్రియులు అంటే ప్రేమించేవాడు ప్రియురాలు అనుకో ఆ ప్రియురాల పట్ల ఎంత ప్రయాసపడతాడు ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాడు విడిచిపెట్టాడు కదా ప్రేమించిన వాడు అట్లా మన ప్రియుడు కదా యేసుక్రీస్తు ప్రభు కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా అంటే అంత మన పట్ల ప్రియులారా మీరు పరదేశులు ఎందుకు నీ పౌరస్థితి ఇది కాదు నువ్వు ఇక్కడ ఎట్లా పెత్తనం చేస్తావు ఇది నాదేని ఎట్లా అంటావు నువ్వు అమెరికా పోయి నేను ఇండియా వాడి అయిపోయి ఇది నా దేశం ఇక్కడ నేను ఎట్లా పడితే అట్లా ఉంటానంటే వాడు ఒప్పుకుంటాడు అలాంటప్పుడు నువ్వు రక్షింపబడిన నువ్వు భూలోక సంబంధివి కాదు పరలోక సంబంధివి క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వాడివి వాటిని వెతకాల చూడండి ఈ స్థితి నీ స్థితి పౌరస్థితి పరలోకంలో పెట్టేండు ఈ లోకంలో నువ్వు ఒక యాత్రికుడివి ఒక పరదేశీయుడివి అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలా ఈ పని ఈ యాత్రిక వెళ్ళే ఏం చేస్తారు యాత్ర ముగిసే వరకు జాగ్రత్తగా ఉంటారు చూసుకుంటారు అక్కడేం నిలబడి స్థిరపడి ఉండరు కదా వాళ్ళ వాళ్ళ స్వదేశం ఏందో వాళ్ళ ప్రాంతం ఏదో అక్కడికి తిరిగి మరలా వచ్చేస్తారు కదా మనం ఎక్కడికి పోవాలా తిరిగి మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఈ లోకంలోకి దేవుని వద్ద నుండి వచ్చింది చనిపోతే మరలో ఎక్కడే చేరాలా దేవుని ఎద్దకు చేరాలి కాబట్టి అలా దేవుడే మనకి శాశ్వతం అన్నట్టు వచ్చింది అక్కడి నుంచి తిరిగి చివరికి పోయేది అక్కడే ఉండేది అక్కడే ఈ మధ్యలో ఒక టూరిస్ట్ లాంటి మనం ఈ టూరిస్ట్ లాంటి మనం ఎలా ఉండాలా ఆ టూరిస్ట్కి సంబంధించిన నియమాలు కట్టడాలు ఆ విధానాలు ఉన్న ప్రకారం మనకేం కాదు వాటిని అతిక్రమిస్తే ఖచ్చితంగా దెబ్బ తింటాం కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనం పరదేశికులము యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు అంటే ఆత్మకు విరోధం ఏంటిదంటే ఇక్కడ చెప్తున్నాడు శరీరాశలను ఇది ప్రాముఖ్యమైందన్నట్టు ఈ శరీరాశ ఈ శరీరం అనేది ఈ లోక నియమం కాబట్టి భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి అని చెప్పి అంటే భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవే శరీరాశలు అన్నట్టు పైన వాటి మీద మనసు పెట్టుకోమనుడు భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దన్నాడు ఇప్పుడు నువ్వు విచారణ చేయాలన్నా వెతకాలన్నా పైన వెతకాల ఈలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి విచారణ వెక్కితే ఏం లాభం కాబట్టి పోరాడి మీ శరీరాశలను విసర్జించమని చెప్తున్నాడు పూర్వం మీ అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్నాడు కాబట్టి ఈ రెండు పాయింట్స్ ప్రాముఖ్యమైనవి తర్వాత దశలోనికి రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయము మూడో వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం మొదట దేవుని చిత్తం ఏంది మనం రక్షించబడాలా మన అపరాధములు పాపములు క్షమించబడాలా ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలా ఆయన రాజ్యంలో నువ్వు ఉండాల కాబట్టి నువ్వు నిత్య నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి పోవాలా అదే కదా దేవుని చిత్తం ఆ చిత్తం ఉంది కాబట్టే కదా జగత్తి పునాది మునిపే ఆయన ఏర్పరచుకున్న దేవుడ ఈ మారింది దాసుని స్వరూపం ధరించుకొని మనిషిని పోలికగా పుట్టి ఇంత శ్రమ ఇంత నిందలు ఇంత అవమానాలు పొందింది నువ్వు ఎలా ఉండాలని పరిశుద్ధులుగా మారడానికే కదా పాపం లేనివాడు పాపం వేసుకొని ఆ కలవరిసిరులో అంతగా ప్రాయాసపడింది కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది ఇది లేకుండా నేను పరిచర్య చేస్తాను నీ సేవకి వెళ్తాను నేను అక్కడుంటాను ఇక్కడుంటానంటే ఇది బాగుండదు అంటే ఓవర్గా ఉంటదన్నట్టు ఈ ఓవర్ అనేది మనుషులు తగ్గించుకోవాలన్నట్టు ముందు ను పరిశుద్ధుడు గుడ్డివాడు గుడ్డివాడికి ఎట్లా దారి చూపిస్తాడు ఇద్దరు గుంటలో పడతారని చెప్పిండి ఎసుక్రీస్తుడు నువ్వు అపవిత్రుడివి ఇంకొకడిని పరిశుద్ధుడిగా ఎట్లా మారగలవు చూడు నువ్వు దారి చూపించినా నువ్వు గుడ్డివాడివి వాడి గుంటలో పడతాడు పులిసిన పిండి చూడండి పులిని పిండి రెండు ఎట్లా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తుండే మొదట దేవుని చిత్తం నువ్వు పరిశుద్ధంగా ఉండాలి ఆ పరిశుద్ధంగా మారిన నువ్వు ఆయన చిత్తం ఏందో ఆ తర్వాత జరిగిస్తే దేవుడికి ఇష్టం నువ్వు నశించబోతుంటే ఇప్పుడు నశించేవాడు అనేకుల్ని ఎట్లా రక్షించగలడు మరి అది మరి అమాయకంగా ఉంటుంది గుడ్డితనంగా ఉంటుంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఎందుకు నమ్మిన వారు ఇప్పుడు సువార్త ప్రకటించే నువ్వే పరిశుద్ధంగా లేకుండా నీ రక్షణ పట్ల నీకు కొనసాగించుకోకుండా నువ్వు దేవునికి తగినట్టుగా ఆయన వాక్యానుసారంగా ఉండకుండా ఈ లోక సంబంధమైన ఆశలు అనుసరించి ఈ లోక సంబంధమైన క్రియలు కనబరుస్తూ ఈ లోక సంబంధమైన ప్రవర్తన కలిగి ఉండి జీవిస్తూ ఈ లోకస్తుల్లాగా నువ్వు నిన్ను ఈ లోకంలో నుండి వేరుపరిచిన దానికి అర్థం ఉందా ఈ లోకస్తుడికి నీకు తేడా ఉండాలి కదా క్రైస్తవులకి అన్యులకి తేడా ఉండాలి కదా ఏసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఏసు ప్రభు నమ్మని వాళ్ళకి తేడా ఉండాలి కదా అంతా ఒకటేలాగా ఉంటే ఏమన్నా అర్థం ఉందా కాబట్టి మొదట నువ్వు పరిశుద్ధంగా జీవించి ఆ తర్వాత నువ్వు సువార్త ప్రకటిస్తే నీ ద్వారా అనేకులు రక్షించ మొదట నీలో అపవిత్రత ఉండి నీ జీవితమే బాగుంటే కష్టం కదా కాబట్టి మీలో ప్రతివాడును అంటే ప్రతివాడు అనే పదం అంటే అవును కదా నేను బిషపును కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి అవినే వాళ్ళకి అనుకుంటారు వాళ్ళు చూసుకోరా జీవితాలు అది ఒక గుడ్డితనం ఇప్పుడు చెప్పేవాడు ప్రతివాడు అంటే నేను సంఘంలో నిలబడి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను కాబట్టి ఈ వినేవాళ్ళు ఏమో నేను కాదు అలా ఆలోచిస్తున్నారు అక్కడ ఏసుప్రభు చెప్పిండు ప్రతివాడు అంటే చెప్పేవాడు వినేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా కాపరైనా ఉపచారకులైనా ఎవరైనా కానీ ప్రవక్తలైనా అపోస్తులైనా ఇరవై ఏళ్ళ సేవకుడైనా నలభై ఏళ్ళ సేవకుడైనా యాభై ఏళ్ళ సేవకుడైనా ఎన్ని సంఘాలు స్థాపించినోడైనా ఎంత పెద్ద మందిరం కలిగినోడైనా ఈ లోకంలో ఎంత పెద్ద మందిరం అని చెప్పుకునే వాళ్ళైనా ఎవడైనా యేసు క్రీస్తు ప్రభువులో ఒక్కటే పక్షపాతం లేదు కదా ప్రతి వాణి ఫలము చొప్పున అయినా జీతం ఇచ్చే దేవుడు దానికి తగిన తీర్పు ఇచ్చే దేవుడు కదా కాబట్టి నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎట్లా దేవుని ఎదుట నిర్దోషిగా ఉంటావు ఖచ్చితంగా నువ్వు కూడా దోషిగా నిలబడాలన్నమాట కాబట్టి మీలో ప్రతివాడుని దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె అంటే ఈ అన్య అనే పదం ఎందుకంటే వాళ్ళకి వాక్యము తెలియదు దేవుని విదానాలు తెలియదు దేవుని ఆజ్ఞలు తెలియదు ఆయన ప్రేమ తెలియదు ఆయన విధానం ఏమీ తెలియదు వాళ్ళు జీవించిన జీవితము వాళ్ళ ప్రవర్తన వాళ్ళ సాక్ష్యము ఎలా ఉన్నా దానికి ఒక అర్థం ఉంది కానీ నువ్వు క్రైస్తవుడివి సేవకుడివి రక్షింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని తలాంతులు పొందిన సేవ చేసిన వాడివి నువ్వు అన్య జనుల్లాగా ప్రవర్తిస్తే ఇక్కడ తేడా ఏమన్నా ఉందా ఈరోజు కూడా క్రైస్తవులు చెప్పే సేవకులు మనం లేవా నాలో లేవా బలహీనతలు చూడు ప్రతి ఒక్కరిలో లేవా నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఒప్పుకుంటే యేసుప్రభు చెప్పిండు అతిక్రమములు విడిచిపెట్టువాడు వర్ధిలతడు ఎవరో చూసి నన్ను ఎట్లా ఈ బ్రదర్ కూడా ఎట్లా పాపివాడా ఎట్లా చెప్తాడా వాళ్ళు అనుకోని లేదా వాళ్ళ నేనేదో క్షేమ అయితే నాకేం కలగదు కానీ నేను ఒప్పుకోవడం వల్ల ఆయన కృపా కణికరం పొందుకుంటే అది నాకు మేలు నేను నేర్చుకున్న వాక్యంలో ఉన్న సత్యం అదే ఎవరో మెచ్చుకోవాలా ఎవరో నన్ను చూసి తప్పుగా అనుకుంటారో నన్ను చూసి చిన్న చూస్తారో నన్ను చూసి వింటరో వినరో వాళ్ళందరూ కాదు కదా మన హృదయ రహస్యాలు ఎరిగిన చూడాల మొదట కాబట్టి ఆయన చూడాలి అది మనకు మేలు కాబట్టి దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును చూడండి పరిశుద్ధత ఎంది ఘనత ఏంది నువ్వు పరిశుద్ధంగా దీవిస్తే యేసుప్రభు చెప్పండి మనుషులందరూ ఎదుట మీ సత్క్రియలు కనపరచుడి అంటే సత్క్రియలు ఎప్పుడు సత్ప్రవర్తన కలిగినప్పుడు అంటే నీ ప్రవర్తన బాగలేకపోతే నీ క్రియ బాగుండదు నువ్వు చెప్పే మాటలు వంద ఆబద్ధాలు ఉంటాయి నీ సాక్ష్యం బాగుండదు నువ్వు ఏ రీతిగా దేవునికి తగినట్టున్నట్టు ఈ యొక్క విధానంలో నుంచి కూడా వాస్తవంలోకి వచ్చి నిజస్వరూపంలోకి వచ్చి ఈ వాక్యాలు చూసుకొని మారితే మనకి మేలు లేదు అదే గుడితనము అదే విధానంలో ఉంటే నువ్వు మారు మనసు పొందుకోకుండా నువ్వు పాపక్షమాపణ పొందుకోకుండా నువ్వు ఎన్ని చేసి లోకంలో చేయట్లేదా పరిచయం లోకంలో లేరా కానీ అందరి పట్ల దేవుని సంతోషించేలాగా దేవుడు ఉన్నాడా ఆయన మాట వినడము శ్రేష్టం ఆయన ఆజ్ఞలు అనుసరించుకొని నడుచుకోవడం శ్రేష్టం ఇవి రెండు చేస్తేనే దేవుడు సంతోషిస్తాడే తప్ప నువ్వు ఎన్ని వేషాలు వేసినా అదంతా దేవుడికి ఓవర్లాగానే కనిపిస్తుంది అన్నట్టు ఇది తగ్గించుకోవాలా మనుషులు కాబట్టి చూడండి పరిశుద్ధత నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో నువ్వు వెలిగితే దేవునికి మహిమ అది దేవునికి ఘనత అన్నట్టు అంతే కదా నిన్ను నీ సాక్ష్యము అనేకులకి బాగా అయితే దేవుడు మహిమ పరచపడతాడు దేవునికి ఘనత వస్తుంది నీకు దేవునికి వస్తుంది అదే నీ వంకర తోవలాగా నీ వంకర బుద్ధిలాగా నీ వంకర ఆలోచనలాగా నీ జీవితానికి నీకు తగినట్టు నువ్వు జీవిస్తే నేను చూసి అందరు ఏం చేస్తారు దూషిస్తారు ఇతని సేవకుడ ఇతడు విశ్వాస ఇతడు క్రైస్తవుడా వీళ్ళకన్నా వాళ్ళు బెటర్ కదా అంటారు ఎవరి నామం దూషించబడుతుంది ఎవరి నామం అవమానపరచబడుతుంది అందుకు మన సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైన నువ్వు సేవ చేయి తువార్త ప్రకటన చేయి నువ్వు ఉపవాసాలు ప్రార్థనలు చేయి ఇటు అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి సాక్ష్యం ఈ సాక్ష్యం బాలాపతి ఎవుడు నీ మాట వినడు కాబట్టి మన సాక్ష్యాన్ని మనం అంత జాగర్తగా కాపాడుకోవాలా బుద్ధి మారితే బుద్ధిహీనుల్లాగా ఉంటే సాక్ష్యం పోతుంది కాబట్టి పరిశుద్ధత ఎందును ఘనత తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలను అంటే రక్షణను ఎట్లా కొనసాగించుకోవాలా నీకు పరిశుద్ధతను ఘనతను నువ్వు ఎట్లా నీ ఘటాన్ని ఎట్లా కాపాడు అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంటే ఎరిగి ఉండడం అంటే ఎట్లా ఎరుగుతాం ఈ వాక్యంలో వాస్తవంలోకి వచ్చి ఈ వాక్యాలు చూసి నేను ఇలా ఉన్నానా అంటే అర్థం అన్నట్టు ఉండకపోతే అర్థం ఏం అబద్ధం చెప్పదు కదా అద్దం అర్థం యొక్క సహజ గుణం ఏంటంటే యథార్థత అంటే అది ఎవరిని నువ్వు ధనవంతుడురా కోటేశ్వరుడురా లక్ష్యాధికారిరా దాన్ని ఎదుట నిలబడితే నువ్వు ఎలా ఉన్నావు అది అలానే చూపిస్తాయి నువ్వు పేదవాడివా ఈ లోకంలో ఎందుకు పనికి ఎలా ఉన్నా నిన్ను అలానే చూపిస్తా అంటే యథార్థత అన్నట్టు కాబట్టి మనం వాస్తవంలోకి రావడం వాక్యంలోకి వచ్చి ఈ వాక్యాల ప్రకారంగా నేనున్నానా అన్నది ఆలోచన చేసి అలా లేకపోతే మార్చుకొని ప్రభ నన్ను క్షమించు అంటేనే మనం మారు మనసు పొందినట్టు పాపక్షమాపణ పొందినట్టు ఇది లేకుండా ఎన్ని చేసినా ఒక దినం యేసుప్రభు ఎదుట నిలబడతాము అప్పుడు అంటాడు కదా నీ నామంలో ప్రవచించినాము నీ నామంలో అద్భుతాలు చేసినాం నీ నామంలో స్వస్థతలు చేసినాం అంటే అక్రమము చేయి వారులారా నా యొద్ పోండి అంటాడు అంటే ఎందుకు ఆ మాట అన్నాడు అంటే వీళ్ళు ఇంతకాలం ఎలా ఉన్నారు ఒక ఊహల్లో ఒక భ్రమల్లో ఉండిపోయినారు వాటిలో నుంచి బయటకు వచ్చి నిజస్వరూపము నిజం ఏంటంటే వాక్యమే ఈ వాక్యంలో నేను ఎలా ఉన్నా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి వాక్యానికి తగినట్టు నేను జీవిస్తున్నానా పరిశీలించుకోవాలి కదా ప్రతి దినం దేవుల్లో విచారణ చేయాలి కదా ఏం విచారణ చేస్తున్నారు ఏం పరిశీలించుకున్నారు ఈ లోకంలో ఉన్న వాటిల్లో పరిశీలన విచారణ ఇవి ఇట్టిలో కొట్టిమిట్టుకొని పోతున్నారు కానీ జీవిత దేవుని పట్ల ఉండే జీవితంలో ఎవడు ఆలోచనిస్తుండో ఎవడు మార్చుకోవడానికి తన హృదయాలు సిద్ధపరుచుకుంటున్నారు ఎవడు తనలో ఉన్న బలహీనతలు ఒప్పుకునే సాత్వికమైన మనసు కలిగి ఉన్నారు చూడు ఎవరిని కలిగినా నన్ను గెలికినా ఇంకో బ్రదర్ని గెలికినా ఆ బెదర్ బాగానే చెప్పచ్చు వాక్యం ఆ బ్రెదర్ జీవితం ఎట్లా ఉంటుంది ఆ బ్రదర్ సాక్ష్యం చెబుతుంది ఆ సాక్ష్యం చెబుతుంది నువ్వు ఉన్నావని దాన్ని బట్టి చెప్పచ్చు అన్నం చూసి ఒక మెతుకు చూస్తే చెప్తారు అన్నమంతా పట్టుకొని పిసికి చూడడం కదా నీ నోటి మాటలను బట్టి నీ యొక్క ప్రవర్తన బట్టి నీ యొక్క నడవడికను బట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ ఆలోచనలను బట్టి నీ తలంపులను బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి నమ్ముతుంది ఇవి లేకుండా నేను దేవుణ్ణి నమ్మినాను అభిషేకం పొందినాను నేను పరిచర్య చేస్తున్నాను నేను బాగానే ఉన్నాను ఒక దినం తెలుస్తుంది వాస్తవం అప్పుడు కృంగిపోవాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది సిగ్గుతో అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే దేవుడు మనల్ని ఎవరిని పరిశుద్ధులకు దేవుడే మనల్ని పిలిచిండు కానీ అపవిత్రులుగా మనల్ని ఉండడానికి దేవుడు పిలవలేదు కాబట్టి ఒక్క వాక్యం చెప్పింది ఇంక్లో కాబట్టి ఉపేక్షించువాడు మనుషున్ని ఉక్షి ఉపేక్షింపడు అంటే ఉపేక్షించడం అంటే ఇప్పుడు ఈ చెప్పేవాడు చిన్నవాడైతే పెద్దవాడికి ఎట్లా ఉంటుంది ఒప్పుకోలేడు వాడికన్నా పెద్దవాడు చెప్తే వింటాడు వాడికన్నా చిన్నవాడు చెప్తే ఒప్పుకోలేడు ఇది నేటి క్రైస్తవుల్లో వందకి నైన్టీ మంది అట్లానే ఉన్నారు వాక్యం చెప్పేటప్పుడు నా సొంత జ్ఞానంతో చెబితే నేను తప్పు చేసిన బాధపడతా కానీ నేను దేవుని మూలంగా దేవుని మాటే సత్యమే చెబుతున్నా తానికి చిన్నవాడు చెబితే వినరు దానికి తగిన ఎందుకంటే మనుషులు ఈ రోజు ఎట్లానే ఉన్నారు పెద్ద సంఘానికి వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన చెప్పే బోధ కరెక్టు విషబ్ కాబట్టి కరెక్టు ఇంతమంది చర్చికి వస్తున్నారు కాబట్టి ఈ పాస్టర్ కరెక్టు ఇతని దగ్గర ఎవడు ఉండడు కాబట్టి ఇతడు అబద్ధికుడు ఇలా ఎందుకంటే ఆత్మను వివేచించే జ్ఞానం మనుషులు కోల్పోయినారు అన్నట్టు అది చూడరు మనుషులు అది చూసినోడు ఆత్మను వివేచిస్తాడు ఈ ఆత్మ దేవుని మూలంగా కలిగింది ఈ వాక్యం దేవుని మూలంగా కలిగింది ఇది నా తాగుతుంది కాబట్టి నేనేం చేయాలో స్పందించాలన్నట్టు స్పందిస్తే మారు మనసు స్పందించకపోతే ఆ చెప్పేది ఏముందలే కఠినపరుచుకుంటారు హృదయాలు మార్చుకుంటారు అలా ఉన్నవాళ్ళు ఎలా దేవుణ్ణి సంతోషపరచగలరు కాబట్టి మనం గ్రహించుకోవాలా మనం ఎలా ఉన్నాం చూడండి ఎందుకు పేతుడు చెప్పినా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందమని యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు మన యోహాను భక్తుడు చెప్పిన ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి చెప్పినా ఎందుకు చెప్తామంటే మారు మనసు లేని పాప క్షమాపణ ఉండదు ఇప్పుడు నాలో ఈ తప్పు ఒక బ్రదర్ వచ్చి నాతో చెప్పినప్పుడు నేనేం చేయాలా ఆలోచన చేయాలా ఆ బ్రదర్ చెప్పేది వాస్తవంగా నేను ఉన్నానా లేదా నన్ను నేను పరిశీలించుకోవాలను పరీక్షించుకొని అవును ఈ బ్రదర్ చెప్పినట్టు నేను లేను కాబట్టి నేనేం చేయాలా ఈ బ్రదర్ చెప్పిన మాట విని మార్చుకోవడానికి నన్ను నేను మార్చుకుంటే అది మారు అన్నట్టు అలా మార్చుకొని దేవుని సన్నిధిలో ఉండి ప్రభువ నన్ను క్షమించు ఈ బ్రదర్ ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు ఈ బలహీనతను ఉంది చూపించినావు ఈ బలహీనతను బట్టి నన్ను క్షమించు ప్రభ అని ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నువ్వేమవుతావు పాప క్షమాపణ పొందుతావు అన్నట్టు అందుకు దేవుడు సేవకులను పెట్టింది మనుషులు మారుమనసు పొందాలా పాపక్షమాపణ పొందాలా ఆయన యొక్క విధానం ఏంది ఆయన ఉద్దేశం ఏందో చిత్తం ఏందో గ్రహించాలా దానికి తగినట్టుగా ఆయనకి ఇష్టంగా అందుకే పూర్వకాలం నుండి ఇప్పటి దేవుడు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడి ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్ముడిగా ఉండి మనలో ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించి మాట్లాడేది కూడా అదికే నువ్వు నేను చేయాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే విని గ్రహించుకోవడం విని గ్రహించుకుంటే నీకు తెలియదా నీ జీవితం ఎట్లా ఉంది నీకెందుకు హృదయం కఠినం నువ్వేం కాలేదంట పరిశుద్ధుడిగా మారలా పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న నీ జీవితమే ఉంది కాబట్టి మారడానికి నీ హృదయం ఒప్పుకోవట్లేదు అదే దేవుని ప్రకారంగా ఉంటే ఒప్పుకుంటావు ఒప్పుకున్న వాడే వర్ధిలతుడు ఒప్పుకున్నవాడే పాపక్షమాపణ పొందుకుంటాడు ఒప్పుకున్నవాడే ఆయన కృపా కనికరం పొందుకుంటాడు వాడే నువరంతలుగా ఫలిస్తాడు వాడే చూడండి బహుగా ఫలిస్తాడు ఎందుకు నా మాటలు విని వాటి చొప్పున చేయివాడు ప్రతివాడు బుద్ధిమంతుని కలిగి ఉంటాడని చెప్పిడు ఆ ప్రకారంగా ఉన్నవాడు ఫలిస్తాడు నాకు వేరుగా ఉండివాడు ఏమీ చేయలేడు కాల్చివేబడతాడు ఎండిపోతాడు అగ్నిలో కాల్చివేయబడతాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం అన్నది మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాం మనలో ఏ విషయాల్లో మనలో బలహీనతలు ఇంకా ను పరిపూర్ణతలో రాకపోతే సంపూర్ణతలోకి రాకపోతే ఇంకా దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే ఇక ఎప్పుడు ప్రయాసపడతాం నీ జీవితం అయిపోయినాక నువ్వు ఏం చేయగలవా అప్పుడు ఆ సోమరైన చెడ్డదాసుల్లాగా ఉండి ఏం చేయలేని వట్టివాడిగా ఉండగలుగుతామా ఆయనని సంతోషపరిచేలాగా నీ జీవితాన్ని మార్చుకొని ఇక మీదట గురి పెట్టుకొని ఆ అపస్తుడైన పౌలు ఎట్లా ప్రయాసపడిండో అట్లా ప్రాయాసడతాం అన్న తీర్మానం సిద్ధపాటు అనేది కూడా మనలో ఉండాలి అది ఒకరు చెబితేనో లేదా ఒకరి ముందు నటిస్తేనో ఒకరి ముందు ప్రాయాసడితే కలగదు కదా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అన్నట్టు నీ హృదయంలో పుట్టాలా మంట అప్పుడు వెలుగుతోను లేకపోతే వెలగవన్నట్టు పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడు ఉన్న దేవ నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభ అవును ప్రభ నాయన బాప్తీసమిచ్చి యుహోను మారు మనసు పొందండి మీరు పర్లోక రాజ్యము సమీపించి ఉన్నదని పొందమని ప్రకటించినారు ప్రభ పేతులు మారు మనసు పొందండి ఏసుక్రీస్తు నామన బాప్తీసం పొందండి అని చెప్పిండి ప్రాభ కాబట్టి నాయన మారు మనసు లేని తొంభై తొమ్మిది గొర్రెల కన్నా ఒక్క మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై మీరు ఆనందిస్తారన్నారు ప్రాభ తండ్రి అంటే తండ్రి తప్పులు తెలుసుకొని అపరాధములు తెలుసుకొని నీ సన్నిధిలో వాటిని ఒప్పుకొని నీ కృపా కనికరం పొందుకొని ఆ రీతిగా జీవించే పట్ల నీకు ఆనందం సంతోషం ఉంటుంది గప్ప మేము అన్ని కరెక్ట్ గా ఉన్నాము అన్ని బాగానే ఉన్నాము అని తండ్రి ఉండే వాళ్ళ పట్ల ఉండదు ప్రభ కాబట్టి నీ మాటలు వినడమే శ్రేష్టమని చెప్పినావు నీ ఆజ్ఞలు గైకొనటమే నీ చిత్తమని చెప్పినావు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పరచుకున్నారు కాబట్టి మా పరిశుద్ధతను ఘనతను ఘటమును మేము ఎట్లా కాపాడుకోవాలా ఎరిగి ఉండడమే అంటే ప్రతి నీ వాక్యం ద్వారా మేము స్నానం చేయబడాలా ప్రతి దినం మేము మారతాలా మారాలా ప్రభ మాలో ఉన్న ప్రతి వాటి నుంచి మేము విడుదల పొందాలా ఉట్టి విని చెప్పేవాళ్ళ కాకుండా వాక్యాని పాటించే వాళ్ళే నిజమైన వాళ్ళు వాళ్ళు నిజ స్వరూపంలో ఉన్నవాళ్ళు కాబట్టి తండ్రి మేము వాక్యాలను పాటించాలా వాక్యానుసారంగా మేము జీవితాన్ని మార్చుకోవాలా తండ్రి మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా మేము ఉండాలా ఆ రీతిగా నాయన మా సత్ప్రవర్తన సత్క్రియలు మా ఆలోచనలు మా నడవడిక ప్రవర్తన మా హృదయ స్థితి సమస్తము ఈ ఘటము నీకు తగినట్లుగా ఉండాలా ప్రభ అప్పుడే మేము పరిశుద్ధంగా జీవించగలం అప్పుడే నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మాలో వచ్చి నివసించగలవు మాలో వచ్చి ఉండగలవు అప్పుడే నేను నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క ఉద్దేశాన్ని నీ సంకల్పాన్ని గ్రహించుకొని ఆ రీతిగా నీకు వరకు సాక్షులుగా మేము జీవించగలం మేము వెలగలం అనేకులను వెలిగించగలం ప్రభు ఆ రీతిగా నీకు తగినట్లుగా నేను నీకు అంగీకారంగా నీకు మాదిరిగా నేను పోలి జీవితం నేను కలిగి ఉంటే ఈ గడిచిన కాలంలో ఆ రీతిగా నీకు తగినట్టుగా నేను జీవించకపోతే తండ్రి నా అపరాధములను పాపములు వాట నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు కనికరించి ఇక మీదట ప్రభ నిశ్చిత్తమేందో పూర్ణముగా గ్రహించి ముందుకు వెళ్ళే కృప భాగ్యము ధన్యత నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో మనందరికీ మన కుటుంబ సభ్యులకి సంబంధులకి బంధువులకి అలాగే ప్రతిదినం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మనందరికీ మనకు యూనివర్సిటీ దినం వరకు తోడై ఉండే నడిపించిన దాకా ఆమె ప్రెసిడెంట్ ఇస్తారు అందరికి ఆమెన్ బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ అందరికి ప్రెసిడెంట్ ఇస్తారు